శోధం వేసు ప్రభా నా దివానికి బ్రాహ్మణ సాగు దీని మాకు ఇచ్చిండ్రు దీనివంత సేవలు కాచి కాపాడి క్షమంగా నడిపించి ఇంటికి ఈసాయానికి ఉందాలు ఇజ్రాయల్ అయిన దేవ మౌన ఆది సంపూట ఈసం హళలీ ఆశ్చర్యకరుల ఆలోచనకర్త నా దివానికి శోతం మీ కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రస్తుత నడిపి దేయండి మా శరాలు స్వచ్ఛపరచని హలలీ అనాది మంచి ఫిట్నెస్ ఆరోగ్యం దాని వాక్యం అంటే జీవం చెవి గ్రహించగల మనసు దాని అలా మనం మీరు మీరు మహిమ పొందమని మీరు నడిపించమని బ్రహి మగన తకు ఆహుడవు నీవేనా దైవము మహిమగనతకు ఆర్హుడవ నీవే నా దైవము సృష్టి ముక్తిదా సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకూ పాత్రుడా ఆరాధనానికే ఆరాధనానికే ఆరాధనాస్తుతి ఆరాధన ఆరాధనా ఆరాధనా స్రాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నీసయ్య ఆరాధనాకే మన్నాను కురిపించినా ఓ బండ నుండి నీలిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీలిచ్చినావు ఏహో వైరే చూచుకొనుము ఏహో వైరే చూచుకొనుము సర్వము సమకూర్చును దీకే నై సయ ఆరాధనా నీకే ఆరాధనా స్రాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నై సయ నీకే వ్యాధులను తొలగించినావు మృతుల ను పీనా యాదల ను నా మృతుల నుహోరా స్వస్త పుము ఏ వరాఫ ఆరాధనా నీకే నయ సయ ఆరాధనా నీ కే ఆరాధనా స్రాధనా నీకే ఆరాధనా నీకే నయ సయ ఆరాధనా మహి మగన తు ఆవో నివము మహిమగన తువవు నీవేనా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదా తన స్థుతులకు పాత్రుడా ఆరాధనా నీకే నైసయ ఆరాధనా నీకే ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనా నీకే హారనా సయ కే హిఖో దేఖో యశ్వా తయార తయారమే రే సుహర ఉఠాకరే దేఖ దేఖో సుహాహా హ హెా ద చాప స దూర క్యా లేని దున్ దర్దా రోగ నోగో యూ హారే సాశు రేఖో దేఖో రఖే ఉఠాకర దేఖో సా చలగే సా జగే పవతనోగ రోగ నగ హంగే సాగే పవిత్రన్ ఆసు మోగోషు హారే సాశ్వర ఆఖే ఉ తయారే ఆ తయారెాఖ స్తోత్రం ప్రభా పరిశుద్ధ గోప దేవా తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపన్నుడా నీకు వర్ణాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ సురక్షితంగా కాపాడి నా దేవా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు నా దేవ నా తండ్రి మీ కృప వెంబడి కృప మాకు అనుగరించినయ ఎవరికి లేని మీరు మాకు అనుగరించినారు ప్రభా గొప్ప దేవ నా తండ్రి మీకు మరణ భూస్థాపన పునరుత్వం ద్వారా అబ్రహాము సంతానంగా మార్చుకున్నందుకని నీకు ఎంతో వర్ణాలేసయ్య వాగ్దాన వారసులుగా దేవుని ఈశ్వరాలుగా పరిశుద్ధ జనాంగా మమ్మల్ని మార్చుకునేందుక నీకు వర్ణాలు ప్రభావ ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆయన మరోసారి ప్రభావ మీ కృపలు జ్ఞాపకం చేసుకోండి మా హృదయాలు సరి చేయండి మా జీవితాలు సరి చేయండి ప్రవ్వా మాలో ఇంకేమైనా హయాసకరమైన ప్రొవ్వాటి నుంచి మాకు విడుదల ఇచ్చేయండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రవ్వా మీ కనికిరం పొందాలా మీ కృపలు మీరు జీవించాలా యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనుస్తూ నిన్ను సేవించే మమ్మల్ని తయారు చేయండి మీకు పరిశుద్ధ అభిషేకం మాకు కనిగించండి వాక్యం మీరు మాతో మాట్లాడి మహింపొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్టాంతం రే ఆమెన్ యోహన్స్ వారితో ఇరవై నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము దేవుని పిలుపులో ఉన్న మనము ఏ రీతిగా ఆ పిలుపును మనం కొనసాగించుకోవాలా అనే ఒక అంశం గురించి మనం ధ్యానిస్తున్నాము మత యోహోన్ సువార్త ఇరవై అధ్యాయంలో ఇరవై ఒకటో దానికి ముందు ఏం జరిగిందన్నప్పుడు అటు తర్వాత ఏసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులను శిష్యులకు మరలా తను కనపరుచుకునేను ఆయన తను కనపరుచు తను ప్రత్యక్షపరుచుకునే విధమేమనగా సీమోన పేతురును దిదుమ్మ అనబడిన తోమాయు గలియాలోని కాన అను ఊరివాడకు నతానీయులను జబదయ కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండరి చూడండి యేసు ప్రభు మరంచి తిరిగి లేచిన తర్వాత ఆయన అనేకులు కనిపించిండు బంగ లేని ఫస్ట్ కనిపించిండు తర్వాత శిష్యులు ఇక్కడ ఏం చెప్తున్నావు ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఆయనతో పాటు సాహసం చేసిన వాళ్ళు ఆయనతో పాటు తిన్నారు ఆయనతో పాటు ఉన్నారు కానీ అన్ని విధాలుగా ప్రభుతో పాటు ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఆయన సెలువకేసినో అప్పుడు వీళ్ళంతా చెదిరిపోయి ఏం చేసారంటే సేవ మొత్తం బంద్ చేసి వీళ్ళు ఏం చేసి ఎవరి కాబట్టి ఆయన తిరిగి లేస్తాను కూడా వాళ్ళు తెలియదు ఒక దశలో తెలుసు కానీ ఒక దశలో అంతా మర్చిపోయి అంతా యథావిధిగా శిష్యుల జీవితం ఒకప్పుడు సేవ చేసిన వాళ్ళు ఆయనతో పాటు కానీ యధావిధి జీవితం అయిపోయినప్పుడు అప్పుడు వేస్తూ ప్రభు ఆయన కనపరచుకోండి శిష్యులకి అప్పుడు పేదలు అంటున్నాడు చూడండి కాబట్టి పేతురు ఏమంటే మూడవ చినంలో నేను చేపలు పట్టుబోదనగా వారు తనగా వారు మేమును నీతో కూడా వచ్చేదనే చూడండి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదంట చూడండి పేతురు ఒక్కడే ఉన్నాడు కాబట్టి అందరికి ఆ సేవ అంతా చేసి ఆయన చనిపోయిండు ఇంకా మళ్ళా లేస్తాడో లేడు అని చెప్పి మనుషులు శిష్యులు ఏం చేసిరు మళ్ళా యథావిధిగా వాళ్ళ ఉన్నారు చూడండి క్రైస్తవ జీవితంలో మనం చూసినప్పుడు ఈ రీతిగా మనం అడుగడుగున ప్రభు మనకి ఇవన్నీ మనకు చూపిస్తూనే ఉంటాడు ఏ రీతిగా అన్నప్పుడు సేవ చేసిన వాళ్ళు వాళ్ళు ప్రభుతో పాటు ఉన్ని తర్వాత ఏం చేసారు మరల యథావిధిగా అయిపోయి మళ్ళా ఏం చేసిర్రు చేపలు పట్టడానికి మళ్ళా యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఆ రీతికి ఉన్నప్పుడు ఏసు ప్రభు అంటే ఆయన మరలా ఆయన ప్రత్యక్ష పరచుకున్నాడు వాళ్ళ మధ్యలో దిగిండు ఎస్ ప్రభు ఆయన ఎంత కృపగల దేవుడు మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే మనం ఒక దశలో మనము దేవుడు మరలా తిరిగి మళ్ళా ఉజ్జీవింపజేస్తా ఉంటాడు ఎందుకంటే దేవుడు నీకు అనేకమైన వరాలు ఇచ్చిండు కృప వరాలు ఇచ్చిండు నేను ఆయన అభిషేకించు అభిషేకం పొందిన వాళ్ళ మనం కానీ ఈ రోజు ఎంటైర్ చర్చిలో మనం చూసినప్పుడు చూడండి ఒకప్పుడు వాళ్ళు గొప్ప సేవ చేసిన వాళ్ళు కానీ ఈ రోజు సంఘాలు కట్టుకొని స్థిరపడిపోయినారు ఊళ్ళలో పోతే తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉందో కాబట్టి వాళ్ళు అట్లనే స్థిరపడిపోయినారు కాబట్టి వాళ్ళు అక్కడే స్థిరపడిపోయి సువార్త వాళ్ళకే చెప్తున్నారు వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు ఇతర గ్రామాలు ఇర ఇతర ప్రాంతాలు పోయి వాళ్ళు వాక్యం చెప్తలేరు అడిగితే మేము ఇక్కడే చేస్తున్నాం కదా అని చెప్పంటే మరి ఈ ఒక్క ఉంది కరెక్ట్ కానీ బయట కూడా ఇంకొక మంద ఉంది కదా కానీ ఆ మందని ఒకటే తీసుకోవాలి రెండు మందలు గలవాలి కదా అంటే వాళ్ళకి అర్థం కాదు అంటే దేవుడు కూడా ఆయన కూడా మా విడిచిపెట్టాడు ఏదో ఒక రూపంగా ఆయన నడిపిస్తాడు అన్నట్టు అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అయితే ఏసుప్రభు ఆయన ఏం చేశారు మళ్ళా అంతా విడిచిపెట్టేసి మళ్ళా యధావిధిగా పోతే ఎంత ప్రాయసపడ్డ ఒక చేప దొరకలే అప్పుడు ఏం జరిగింది యేసు చూడండి ఆయన సూర్యోదయం మగు అంటే తెల్లవారుతుంది కాబట్టి రాత్రి అంతా ప్రయాసపడ్డరు తెల్లవారుదానికి వచ్చేసారు దరి యేసు అంటే వాళ్ళు వస్తారు కి కానీ ఒడ్డు దగ్గర ఏసుకొని నిలబడ్డాడు అక్కడ అయితే ఆయన ఏసు అని గుర్తు శిష్యులు గుర్తుపట్టలేదంట అంటే ఏసు ప్రభుని కూడా గుర్తుపట్టలేదంట చూడండి అంటే మీరు అర్థం చేసుకోవాలా అంటే ఎంతగా వాళ్ళు ప్రభుని మర్చిపోయినారు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అంత ఈజీగా మర్చిపోతారా కష్టమే కదా కానీ అంత ఈజీగా మర్చిపోతున్నారు వాళ్ళు కానీ ప్రయాస పడుతున్నారు ప్రభు ఎంత ప్రయాస పడ్డగాని నీ ప్రయాసానికి ప్రతిఫలం రాదన్నట్టు అది గాలిని గాలిని పట్టుకునే ప్రయాస పడినట్టే ఉంటది కానీ అసలైన ప్రయాసం కాదన్నట్టు అప్పుడు ఏసు ప్రభు వచ్చి చూసినప్పుడు అప్పుడు వీళ్ళంతా చేపలు అప్పుడు తెలుసుకున్నారు అప్పుడు వాళ్ళ కనులు తెరవబడ్డాయి ఏసు చూడండి ఇది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం చూడండి వాళ్ళు దేవుడు వాళ్ళు పిలిచిందా లేదా నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలాలుగా చేస్తున్నారు కాబట్టి మనుషులు పోయి వాళ్ళు ఏం చేసినా మళ్ళా తిరిగి మళ్ళా చేపల పట్టిన యథావిధమైన వృత్తికి వెళ్ళిపోయినారు కానీ దేవుడు విడిచిపెట్టినా మరలా తీసుకొస్తుండ కనపరుచుకున్నాడు ప్రత్యక్షపరుచుకున్నాడు అంతా చేసిండు తిరిగి మళ్ళా వాళ్ళని దేవుడు ఉజ్జీంపజేస్తా ఉన్నాడు ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తున్నాం చూడండి తిమోతికి రాసిన రెండో పత్రిక నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం బహుదీర్ఘంగా మనం ధ్యానిస్తాము కాబట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక సారీ రెండో పత్రిక ఒకటో అధ్యాయము పదహ ఆరో వచ్చినంలో చూడండి ఇక్కడ తిమోతికి దేవుడు తిమోతి ద్వారా ఆ ఒక విషయాన్ని మనకి పౌల ద్వారా బయలుపరుస్తా ఉన్నాడు ఎందుకంటే దేవుని సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడి నుంచి ఎట్లా కలిగిందనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా మొదట మొదట మనం చూసినప్పుడు ఆ పౌలుకి ఏ రీతి కలిగింది పత్తి కృపావారం దేవు నుంచి రావాలి కదా దేవునికి ఆత్మ అభిషేకం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కృపావరం దేవుని నుంచే రావాలా అయితే ప్రతి వరం పౌల నుంచి ఎన్నో వరాలు దేవుడు పౌలు పొందుకున్నాడు ఆయనన్నీ దేవుడు గిఫ్ట్స్ ఇచ్చిండు అందుకే ఆ కృపావరాల గురించి ఆయన విశీదీకరి చెప్తా ఉంటాడు ఎందుకంటే అవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి అంత ఆ అనుభవాలు అవి ఎట్లాంటివి చెప్పగలిండి అన్నట్టు అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ప్రతి వరాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చిండంటే నువ్వు దాన్ని స్థిరప్ చేయాల చూడండి ఇక్కడ ఏం చెప్తుంది తిమోతి కంటే ఆ హేతువు చేత అన్నప్పుడు పైనుంచి చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతాను ఏందంటే చూడండి మూడో వచ్చిన నా ప్రార్థన ఎందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకునొచ్చు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందం కలుగొట్టుగా నిన్ను చూడవాలని రెయ్యం బగులు నీలో నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని నా పితురాచారం ప్రకారం నిర్మలమైన మనసాక్షి తో నేను సేవించిన దేవుని కృతజ్ఞ ఉన్నాను ఆ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లోయంలోను నీ తల్లి అయిన యూనికేలోను నీ అది నీ ఎందు సహా వసించదని నేను రూడిగా నమ్ముచున్నాను అని నేను అంటే ఇక్కడ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్ను తిమోతి గురించి అలాంటి గొప్ప విశ్వాసము వాళ్ళ అవ్వలో దగ్గర ఉందంట తర్వాత వాళ్ళ తల్లి దగ్గర ఉందంట వాళ్ళ దగ్గర ఉందంట కాబట్టి తర్వాత నీ దగ్గర కూడా ఉందని చెప్తున్నా అంటే ఏందా అది ఆయన అంతగా ఆ ఏం చెప్తుండు పౌలు చూడండి కిందకొస్తే మనకు అర్థమైతుంది ఆరో వచ్చరంలో చాలా ముఖ్యమైనది ఆ హేతువు చేత నా అస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరణమును ప్రజ్వలింపజేయవాలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇది మనం అర్థం చేసుకోవాలా దేవుని కృపావరాన్ని నువ్వేం చేయాల ప్రజ్వలింపజేయాలంట ప్రజ్వలింపజేయటం అంటే ఏంది ఇంగ్లీష్లో ఏమో స్టిరప్ చేయటం అని సిరప్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని కదా కాబట్టి స్టిరప్ చేయటం అంటే కదిలించడం అని ఉంది కదా కదిలించడం అంటే నీలో ఉన్న కృపావారాన్ని నువ్వు కదిలించాలి అన్నట్టు అంటే దేవుని వాళ్ళ కలిగినాయి ఇవన్నీ పౌరుల నుంచి పౌల నుంచి తిమోతికి వచ్చింది కానీ పౌలకి ఎక్కడి నుంచి వచ్చింది నుంచి వచ్చింది అంటే దీని అర్థం ఏంటంటే చూడండి పౌలులో ఉన్న కృపావారాన్ని అంటే పౌల ద్వారా తిమోతికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మన అర్థం ఏమి అర్థం చేసుకోవాలా నీ సేవలో కూడా నీవు పొందుకున్న కృపా వరాలు నువ్వు సేవలో పోతూ ఉంటే నీ నుంచి అనేకులకొస్తే అవి ప్రజలింపజేస్తూ ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఒక్క వ్యక్తి ద్వారా స్టార్ట్ అయింది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా స్టార్ట్ అయ్యింది ఎంతమందిని ఆ సత్యంలోకి నడిపించగలిగింది అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మనం ప్రభు నుంచి ఎన్నో వరాలు పొందుకున్నాం గిఫ్ట్ పొందుకున్న సేవకుల ద్వారా అవి బయలుపరచబడ్డాయి అవన్నీ మనం పొందుకున్నాం కానీ అది మనం స్టిరప్ చేయాలంట అది ఆజ్ఞానం చెప్తున్న అక్కడ ఫ్రజ్లింపజేయడం అంటే ఏంటంటే దాన్ని ఎక్కువ చేయాలంట అది ఎప్పుడు కూడా అది కదుతూ ఉండాలంట ఒక విధంగా చెప్పాలంటే నీలో ఉన్న ఆ తపన ఆ అగ్ని అనేది ఎప్పుడు మండుతూనే ఉండాల వెలుగుతూనే ఉండాలన్నట్టు ఒక దశలో ఏముండదంటే మనలో అగ్ని అప్పుడప్పుడు మండుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆరిపోతా ఉంటది అన్నట్టు ఆ ఉద్యమం వచ్చినప్పుడు అట్లా ఫోర్స్గా వస్తుంది అలలు సముద్రంలో అలలు వేసినప్పుడు ఫోర్స్గా లేస్తూ ఉంటుంది ఒక్కసారిగా నిమ్మలం అన్నట్టు అట్లా ఉండద్దు క్రైస్తవ జీవితంలో కాబట్టి అది ఎప్పుడు కూడా మన హృదయంలో ఆ కృపవరము అది ప్రజ్వలింపజేస్తేనే ఉండాల అయితే అది ఎట్లా చేయగలమంటే చూడండి నీలో ఉన్న కృప వరాన్ని ఏం చేయాలి పరిశుధాత్మ ద్వారా కాపాడాలంటే వాక్యముందుతిగా అంటే ఆ వరాన్ని దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు ఆ వరాన్ని నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేయగలవు ఎందుకంటే ప్రతి కృపావరం పరిశుధాత్మ వల్లనే అది బయలుపరచబడుతుంది అనుగ్రహించబడుతుంది ఆత్మ ప్రత్యక్షతలు ఆత్మ ద్వారానే అవన్నీ అనుగ్రహించబడుతున్నాయి కాబట్టి నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు నీలోనే కృపావారాన్ని నువ్వు ఎట్లా దాన్ని ప్రజ్వలింపచేస్తావు అంటే అది ఇతరులకు అది ఆదరణకరంగా ఉండాలన్న విషయం చెప్తుండే ఇక్కడ అయితే రెండో తిమోత్తికి రాసిన పత్రికలో మనం చూస్తే ఒకటో అధ్యయనం నాలుగు పద్నాలుగు నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుధాత్మ వల్ల కాపాడము అంటే ఇది ఒక పదార్థము అన్నట్టు ఈ గిఫ్ట్ కూడా అది ఎట్లా మనలో నివసించు పరిశుధాత్మ ద్వారా కాపాడాలంట అంటే మనలో అంటే దేవుని ఆత్మ నీలో నాలో ఉంది కాబట్టి అది ఆ ఆత్మ వల్ల అది కాపాడుకోగలం అన్నట్టు ఉంటేనే అవన్నీ ఉంటాయి అన్నట్టు మనం అది ఆ రీతిగా మనం స్టెరప్ చేయగలం కాబట్టి ప్రతి వరాన్ని దేవుడు మనకి ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నంటే నీ పిలుపు ఎలాంటి పిలుపు కలిగి మనం ఉన్నాం ఈ చివరి కాలంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఆయన ఉన్నావు ఆయన ఏర్పాటులోనే ఉన్నావు కాబట్టి నీలో ఉన్న ఆ కృపా వరం నీలో ఉన్న ఆ ఆ ప్రజలత్వము ఆ యొక్క వరాలని మనం ఎట్లా అది ఇతరులకు అది క్షేమాభివృద్ధి కరంగా ఉండాలా చేయాలనేది ఇక్కడ మన నుంచి మనం చూడాలా ఎందుకంటే పౌలు నుంచి తిమోతికి వచ్చింది తిమోతి ఎంతో సేవ చేసింది తీతు ఇలా యవనస్తులు కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క మనం ఎట్లా దాన్ని చేయాలంటే పరిశుధాత్మ ద్వారా కాపాడుకోవాలంటే అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలా పరిశుధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెట్టుకునే విషయం చెప్తుంది కాబట్టి ఇది ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తా అంటే దేవుడు ఒక ఎప్పుడు మనకు ఒక జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇవన్నీ విషయాలు ఒక దశలో మనకు అవన్నీ ఒక దశలో మనం మర్చిపోతూ ఉంటాం కదా కాబట్టి మనకి ఎలాంటి వరాలన్నీ కూడా మనకు తెలియదు ఎప్పుడు తెలుస్తా అంటే నువ్వు ఫీల్డ్లో పోయినప్పుడు తెలుస్తా ఉన్నావు ఎలాంటి వరం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నంటే ఎప్పుడు కూడా అవి మనకు ఒక దశలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కానీ మనం ఏం చేస్తామంటే ఒక దశలో మనము భ్రమలో ఉంటాం ఏంటంటే నిర్లక్ష్యంగా జీవిస్తాం అన్నట్టు అట్లా ఉండొద్దు కదా అందుకే పేతురాసిన పత్రికలు మనం చూసినప్పుడు కాబట్టి మీరు ఈ సంగతుల్ని తెలుసుకొని పేతు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినంలో కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని అంటే ఏ సంగతులు నీలో ఉన్న కృపావరాన్ని ప్రజ్వలింపజేయాలా అనే సంగతి తెలుసుకోవాలి అది ఆజ్ఞ ఇది కాబట్టి నీకు దాన్ని నువ్వు కాపాడాలా అంటే నువ్వు ఉండాలా టరీతిగా కాబట్టి ఇక్కడ పేతురు ఏం చెప్తున్న రెండో పేతురు రెండో రాసిన పత్రిక రెండో పేతురు ఒకటి పన్నెండులో కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యం అందు ఉన్నను అంటే దాని అర్థమేంది మీరు సత్యంలో ఉన్నారు వాక్యంలో ఉన్నారు బలపడ్డరు సేవ అన్ని బాగా ఉన్నాయి అయినా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకు ఆయన పదే ఒకసారి రెండు ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి మీరు సంగతులు తెలుసుకొని మీరు తెలుసుకున్నారు ఆయన మీరు అంగీకరించను ఈ సత్యంలో నేను స్థిరపరచబడి ఉన్నను వీటిని గుర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నానంటే ఎందుకు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఆ యొక్క వాక్యము పేతులు ఇప్పుడు మనకు జ్ఞాపకం చేస్తుడు అంటే నీ పిలుపు ఎట్లా కొనసాగించుకోవాలనే విషయం అక్కడ చెప్తున్న అక్కడ నువ్వు ఎట్లా దాన్ని ప్రజ్వలింపజేయాల చూడండి తర్వాత ఏమంటున్నక్కడ ఆ పదమూడు వచనంలో మరియు మన ప్రభు అయిన నాకు సూచించిన ప్రకారము అంటే ఆయన పేతుడు తన అనుభవం చెప్తున్నాడా నాకు సూచించిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచి పెట్టవాలని ఎరిగి అంటే గుడారం అంటే శరీరాన్ని విడిచిపెట్టాలా అంటే శరీరంలో విడిచిపెట్టాలా తర్వాత కింద ఏంటే నేను ఈ గుడారం ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని అంటే రేపుట అంటే రెచ్చగొట్టం అంటే నాకు దేవుడు చూపించిన ప్రకారము చూడండి ఆయన సేవా జీవితంలో కానీ ఈ గుడారం విడిచిపెట్టాలంటే నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాలా శరీరమైన జీవితం శరీరమైన విధానం ఈ లోకానుసరమైన జీతం నువ్వు విడిచిపెట్టాలా ఆ గుడారం నుంచి నువ్వు బయటికి రావాలా వస్తే నువ్వు ఫలం రాదన్నట్టు చూడండి ఎందుకంటే దేవుడు అబ్రహాంను పిలిచినా లేదా నీ బంధువుల్ని దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు నేను చూపించి దేశానికి రమ్మన్నాడు అంటే అది పరలోక రాజైన సాదుష్యం కాబట్టి ఆ ఇక్కడ శరీరమైన గుడారం విడిచిపెట్టాలంటే నువ్వు శరీరకంగా ఉండడానికి వీలేదు నువ్వు ఆత్మైన ఆత్మలో ఉండాలా ఆ వి ఆ గుడారాన్ని విడిచిపెట్టాలి నువ్వు ఎందుకంటే ఈ లోకపరమైన గుడారం అది పరలోకసమైన గుడారం అని కూడా ఉంది వాక్యం కాబట్టి ఈ లోకసరమైన గుడారం విడిచిపెట్టడం పెరిగి నేను ఈ గుడారం ఏ గుడారము దేవుని గుడారం అంటే దేవుని సన్నిధిలో దేవుల్లో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయమని ఎంచుకుని అంటే దేవుని గుడారంలో ఉన్నప్పుడే ఇవన్నీ మనకు బయలుపరచబడతా మనుషులు ప్రేరేపించబడతా ఉంటారు వాక్యంలో బలపడతా ఉంటారు కాబట్టి మనము ఈ లోకమైన గుడారం నుంచి విడిచిపెట్టి రావాలా ఆయన గుడారంలో ప్రవేశించి మనం సేవ చేయాల ఆయన ఆయన సన్నిధిలో ఉండి ఆయన మందిరంలో ఉండి యేశ్రభి మందిరం ఆయన సన్నిధిలో ఉండి మనం యాజకుడు ఆ కాలం పాత నిబంధన కాలంలో యాజకుడు ఎట్లా వేసిండో కొత్త నిబంధన కాలంలో ఆత్మీయ దర్శనం అర్థం చేసుకుంటే నువ్వు ఒక యాజకుడు ఉన్నావు కాబట్టి ఆయన గుడారం అంటే ఆయనలో ఉండి నువ్వు సేవ చేయాలా అనేకులు నువ్వు ఆయన చెంతగా నడిపించాలా అవి జ్ఞాపకం చేయటం కరే అది న్యాయం అని న్యాయమే కదా కాబట్టి యోధా పత్రికలో మనం చూస్తాం ఏ రీతి కానీ అంటే యూదో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినంలో ఈ సంగతులన్నీ నేను నేను విషేదీకరించి నేనే చెప్పను కాబట్టి మీకు అన్ని వాక్యాలు తెలుసు కాబట్టి ఇవన్నీ నేను చదువుతూ ఉంటాను మీరు దాన్ని అర్థం చేసుకో ప్రయత్నించండి ఎందుకంటే సమయం లేదు కాబట్టి యూదో పత్రిక ఐదు ఒకటో అధ్యాయం ఐదో వచ్చినంలో ఈ సంగతులన్నీ మీరు ముందు ఎరిగి ఉన్నాను అంటే మీకు అన్ని తెలుసు కదా చాలా మంది ఏమంటారు అంటే ఈ వాక్యాలు ఎప్పుడు తెలుసు తెలుసు నీకు కానీ ఇప్పుడు నన్ను పాటించిన అంటే కష్టమే అన్నట్టు అంటే దేవుడు ఎందుకు మనకు జ్ఞాపన చేస్తుండు ఇది మనం ఉంటుంది ఏ భయంకరమైన అపాయ కాలం రాసిన పత్రిక ఉంటుంది భయంకరమైన అపాయమైన కాలం వచ్చిన ఎరిగి మీరు స్థిర కలిగి మీరు జాగ్రత్తగా జీవించడం అని చెప్తారు పౌలు త్రిమూతి రాసిన పత్రికలో అపాయకమైన కాలం వచ్చిన ఎరిగి జాగ్రత్త కాబట్టి ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం మనం ఎట్లా జాగ్రత్త పడాలా నాకు అన్ని తెలుసులే నాకు అన్ని బ్రహ్మలు ఉంటే నువ్వు బ్రహ్మలో నువ్వన్నట్టు ఈ లోకమైన బ్రహ్మలో నువ్వు కానీ నీ నీ యొక్క కృపా వరాన్ని ప్రజ్వలింపజేయాలా దాన్ని స్టిరప్ చేయాలా అనేకులకి అది అది స్ప్రెడ్ కావాలా నీలో ఉన్న వెలుగు అది విస్ ఆ వెలుగు బయటకి రావాలా ఇతరులకి అది ప్రజ్వలించడం అంటే ఆ వరాన్ని నువ్వు ప్రజ్వలింపజేయాలా చూడండి లేకుంటే పక్కన పడేస్తే ఏం లాభం లేదన్నట్టు కాబట్టి ఈ సంగతులన్నీ అంటే పత్తి సంగతులన్నీ ముందటనే మీకు మీరు ఎరిగి అంటే మీకు తెలిసి ఉన్న కానీ నేను మీకు జ్ఞాపకం చేయవచ్చున్నది ఏమనగా చూడండి ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను కాబట్టి ఐగుప్తు పాపపు జీవితం నుంచి దేవుడు బయట తీసుకొచ్చాడు అయినా కానీ కొంతమంది నమ్మలే చూడండి ఒక బాణిసత్వాల నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చినప్పుడు ఎందుకు నమ్మరు మనుషులు నీ పాపమ్మల కొరకు నా పాపమ్ల కొరకు ఆయన కలవరి సైల్లో తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ బానిసత్వాన్ని ఎవరు బడికి తీసుకొస్తే ఇంకా మనము ఇంకా బానిసత్వంలో చిక్కబడుతూ ఉన్నాం ఎందుకంటే ఆ రక్తస్రావం స్త్రీ గురించి మనం చూసినప్పుడు నీకు స్వస్థత కలుగునుగా కనడు తర్వాత సమాధానం కలుగునుగా కను చెప్పుకోవడం చెప్పిండు అంటే దాని అర్థం ఏంది స్వస్థతతో పాటు నీకు సమాధానం కూడా అవసరం అన్నట్టు ఎందుకు ఆ మాట ఆడ అక్కడ స్వస్థత కలుగును కాకంటే సరిపోతుంది కదా ఎందుకు సమాధానం అంటే నువ్వు స్వస్థత పొందినా కానీ నువ్వు సమాధానం ఉండదు నీకు ఇంకా అసంతృప్తిగానే ఉంటావు అన్నట్టు దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు మరణ అంచులో నుంచి దేవుడు మనం బయట తీసుకొచ్చాడు రెండు సార్లు నాకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది మరణ అంచులో దేవుడు బయట తీసుకొచ్చాడు చివరి దశలో భయంకరమైన కాలంలో అంత భయంకరమైన యాక్సిడెంట్ కానీ ఒక ఎముక ఎరగలేదు ఒక కాలు ఎరగలేదు ఏం ఒక ఏం చూడండి ఆయన ఎంతో కృపగల దేవుడు అది జాలదా దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఎన్నో అద్భుతాలు చేసింది కదా మనకి ఇంకా మనం ఏం చేస్తామంటే ఇంకా అసంతృప్తిగానే ఉంటాం కాబట్టి ఇస్రాల్ ప్రజలు అట్లా జీవించిన పాత నిబంధన కాలంలో ఆయన ఎన్నో మేలు చూసి కూడా కార్యాలు చేసి కూడా మళ్ళీ సరిగినరు గొనిగిండ్రు అట్లా ఉండద్దు మనం కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్నాం అంటే నీలో ఉన్న కృపావరాన్ని మనం ప్రజ్వలింపజేయాల స్టీరప్ చేయాలి దాన్ని కాబట్టి ఇక్కడ ఏం వాక్యాన్ని చూడండి ప్రజలంద వ్యాపింపజేయటం ప్రతి దేవుని వాక్యాన్ని నీలోన్న దేవుని సత్యాన్ని నువ్వేం చేయాలా ప్రజలింపజేయాలా ఈశులు కూడా అపోస్తుల కాలంలో మనం చూస్తే వాళ్ళు ఎప్పుడైతే పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నారో అక్కడి నుంచి వాళ్ళు ఏం చేసిన వాక్యాన్ని విస్తరింపజేసినారు కాబట్టి అందుకే తిమోతితో పావులు వాక్యాన్ని ప్రకటించము సమయమందును అసమయమందును నువ్వు ప్రయాసపడాలా ఎట్లైనా సరే నువ్వు ప్రయాసపడి వాక్యం చెప్పాలా ఒక్కరికన్నా సువార్త చెప్పాలా ఒక రోజు ఒక్కరికన్నా సువార్త చెప్పాలి మనం పోరగాలలోకి ఎవరికైనా చెప్పాలా కాబట్టి మాకు ఆ ట్రైబల్ బెల్ట్కి పోయిన తర్వాత బాగా అర్థమైంది ఎట్ట సువార్త చెప్పాలి అన్నిలు షార్ట్ టైమ్ షార్ట్ మెసేజ్ ఒక రెండు మూడు నిమిషాలు సువార్త చెప్పేవాళ్ళం అట్ట అలవాటు అయిపోయింది ఎందుకంటే అది అలవాటుగా మారిపోయింది అన్నట్టు కాబట్టి సువార్త చెప్పాలా మనం వాక్యం ప్రకటించాలా దేవుని సువార్త చెప్తేనే అది మనుషులకు మంచి వార్త కదా సువార్త అంటేనే మంచి వార్త ఆ వార్త వాళ్ళ హృదయంలో పోతే వాళ్ళు మార్పు చెందుతున్నారు అన్నట్టు కాబట్టి ఈ నీలో ఉన్న ప్రతి వరాన్ని నువ్వు దేవుని యొక్క సత్యాన్ని నువ్వు నువ్వు ప్రకటించాలా వాక్యాన్ని ప్రకటించాలా సమయమందును అసమయంతో అన్ని వేళలా ఒక రోజు కాదు ఒక అన్ని వేళ నువ్వు ప్రయాసపడాలా చూ అసమందు ప్రయాస పట్టమని అంటే ప్రయాసంతో కూడింది సువార్త చెప్పడం అంటే ప్రయాసం నువ్వు ప్రయాస సువార్త చెప్పలేవు అన్నట్టు కాబట్టి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలంట సంపూర్ణమైన దీర్ఘశాంతం అంటే సంపూర్ణంగా తయారైన వాళ్ళు ఎట్లా ఉంటారు దీర్ఘశాంతం కలిగి ఉండాలి అంటే తగ్గింపు జీవితం కలిగి ఓపిక సహనాలు కలిగి ఉంటారంట ఉపదేశించచ్చు తర్వాత ఉపదేశించాలా ఖండించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలా ఎన్ని ఉండి అక్కడ దీర్ఘశాంతంతో ఉపదేశించాలా దీర్ఘశాంతం సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలా ఉపదేశించాలా తర్వాత అంటే ను చెప్పే ప్రతి వాక్యము ప్రేమతో చెప్పాలనే విషయం చెప్తాను దీర్ఘశాంతంతో చెప్పాలా అది ఎట్లా ఖండించమని చెప్తుంది అక్కడ అంటే దీర్ఘశాంతంతో ఖండించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలన్నది వాక్యం ఎందుకంటే మనుషులు హితబోధకు ఆ అంటే మంచి బోధకు విడిచిపెట్టేసి కల్పన కథల వైపు తిరిగే కాలం అందుకు మనం ఖండించాలా మనుషులకి హెచ్చరించాలా ఉపదేశించాలి ఎట్లా ప్రేమతో ఉపదేశించాలి దీర్ఘశాంతంతో మనం బోధి ఉపదేశించాలా కాబట్టి అందుకే మనం ప్రతి విషయంలో మనం ఓపిక సహనం కలిగి మనం ఉండాలి ఎందుకంటే అంత భయంకరమైన కాలంలో మనం ఉంటను క్రైస్తవ జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియని స్థితిలో ఉంది కాబట్టి ఎందుకనగా జనులు హిత బోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహిస్తలేరు మంచి బోధ చెప్తే ఎవరు వింటలేరు ఆదరణకరమైన బోధ చెప్తే వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు నిన్ను నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు నీ జీవితాన్ని మార్చుకో అన్న తాను అన్నప్పుడు మనుషులకు మార్పు చెంత ఇష్టం లేదు అది వాళ్ళకి కఠినంగా అయిపోయింది కాబట్టి ఇక్కడ అందుకంటున్నారు ఇక్కడ దురద చివరు గల వారే తమ స్వకీయ దురాసలకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుని అంటే దురాసలు అనేకమైన బోధకులను ఏర్పరచుకున్న వాళ్ళు కలిగి కాబట్టి ఏం బోధలు ఎన్నో రకాల బోధలు వచ్చినాయి కన్నా ఇప్పుడు తెలియదు ఒకనొక దినం దేవుడు అడుతుడు మీరు ఎచ్చట వారు మీరు ఎక్కడుండే వాళ్ళు అయ్యా నీ నాములు మీరు దయ్యాలు మీ నాములను ప్రవచించలేదంటే అక్రమం మీరు ఎవరు నాకు తెలియదు అన్నట్టుంది లేదా క్షణం శివకుల్ని ఎంత భయంకరంగా ఉంటది కాబట్టి అందుకు మనం ప్రతి క్షణం మనము మన సత్యంలో ఉన్నము మనము బాగానే ఉన్నామని అనుకుంటాం కానీ భ్రమలో ఉన్న ఉన్నావు కాబట్టి నీలో ఆ యొక్క గిఫ్ట్ ఆ యొక్క గిఫ్ట్ ని ఎప్పుడైనా సిరప్ చేసినావా నీలో ఉన్న కృపవారాలను ఎప్పుడైనా మనం వాడినావా కొరకు అది మనలోనే పెట్టుకుంటే కష్టం కదా కాబట్టి అది మనం ప్రజ్వలింపజేయాలా అది వెళ్ళిపోయి నీళ్ళ ఆ కిరణాలు ఆ వెలుగు నీళ్ళ బయటికి రావాలా అప్పుడే అనేకులకు చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు కనిపిస్తూ ఈ లోకం చీకట్లో ఉంది కదా కాబట్టి సత్యము చేయని యొక్క కల్పన కథలో ప్రతి కాలం వచ్చును కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది అయితే త్రిమూతికి రాసిన పత్రికలో ప్రభు ఏమంటున్నా చూడండి అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండాలంట మితంగా ఉంటావు అన్ని విషయంలో అంటే ప్రతి దాంట్లో మనం మితంగా ఉండాలంట కేర్ఫుల్గా ఉండాలి ప్రతి దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి తర్వాత శ్రమ కాబట్టి శ్రమ ఉంటుంది మనకి ఈ లోకంలో మీకు శ్రమ కలుగునాడు అది ఎట్టన రావచ్చు శ్రమ కానీ ఒక్క విషయం నేను గ్రహించింది ఏంటంటే మన సొంత జీవితాలలో నువ్వు ఎంత శ్రమ కూడా అది దానికి విలువ ఉండదు ఆయన సేవలను ఉండి శ్రమ అనిపించాలి ఆయన నిమిత్తమై ఆయన నామం నిమిత్తమై నువ్వు శ్రమలు అనిపిస్తే నీకు లాభం ఆయనకు మహిమ ఆయనకు ఘనత చూడండి నీకు కూడా ఘనతనే ఆ ఘనత దేవుడు నీకు కూడా ఇస్తాడు ఎందుకంటే ఆయన కోసం ఆయన నామం కోసం నువ్వు శ్రమ పడుతున్నావు కాబట్టి ఈ లోకాదితమైన శ్రమలు పడితే దానికి విలువ ఉండదు కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్తలు కాని అపోస్తులు కానీ శిష్యులు కానీ అందరూ చూడండి ఏం చేసిండ్రు ఆయన నామము నిమిత్తమే శ్రమ శ్రమలు అనుభవించే వాళ్ళు ఒక్క సేవకుని చెప్పండి శ్రమ లేకుండా దేవుని సేవ చేసిన వాళ్ళు ఒక్కరిని చూపించండి ఎవ్వరుండరు కాబట్టి ప్రతి ఒక్కరు శ్రమ పొందాల్సిందే కాబట్టి వాడు ప్రయాసంలో వాడి శ్రమ పొందుకుంటూ దేవుని సేవ చేసుకుంటూ పోతున్నాడు కానీ మతపరమైన జీతం ఎట్లాంటి తెలుసా వాళ్ళు అంతా భయంకరంగా శ్రమలో ఉండబోతున్నంటే వాళ్ళ ఏదో లోపము ఉంది వాళ్ళ ఏదో లోపం ఉంది కాబట్టి వాడు శ్రమలో ఇప్పుడు మనకు ఎలాంటి శ్రమం లేవు మనకి కంఫర్ట్గా మంచుకున్నావు అంటే సైతానికి నీతో ఏం పని ఉండదు ఎందుకంటే నువ్వు మతపరంగా జీవిస్తున్నావు కాబట్టి వాడు నీ దగ్గరకు రాడు నేనేం చేయడు నువ్వు ప్రార్థన చేసుకుంటూ వర్షిప్ చేసుకుంటూ అంత బాగానే ఉంటుంది కానీ వాడు నీ రాడు ఎందుకంటే నువ్వు వాడిని ఏం చేస్తలేవు వాడి నీ దగ్గర పని లేదు కానీ ఎవరి దగ్గర పని ఉంటుంది ఇప్పుడు తేనె తేనె ఉంటుంది కదా తేనెకేం చేస్తారు తేనె ఏగలు ఉంటాయి దాని చుట్టూ అని అంటారు దాన్ని దాని చుట్టూ తేనె ఏం చేస్తారు దాని చుట్టూ మంట పెడతారు మంట పెట్టినప్పుడు వాడికి కోపం వచ్చి మనుషులు కొడతాయా లేదా కాబట్టి సైతానికి పోయి మనం పోయి మంట పెడతా ఉన్నావు ఎవరైతే మంట పెడతాడో అప్పుడు వాడి మీద అటాక్ చేస్తుంది అది నువ్వేం మంట పెడతలేవు కాబట్టి ఏం చేస్తావు కాబట్టి అది గమ్ము నిమ్మలంగా నేనేం చేయకుండా నీ పాటికి వాడి పాటికి వాడు పని చేసుకుంటూ కాబట్టి నువ్వు ఇంకా మోసం నువ్వు నాకు ఏం లేదు అంత బాగుంది అంత కంఫర్ట్గా ఉంది అనుకుంటున్నావు కానీ నువ్వు క్రమేణా నువ్వు ఎంత మోసంలో ఉన్నవని నీకు తెలియదు చూడండి కాబట్టి మన ప్రతిదీ మనం పరిశీలించాలా జాగ్రత్తగా జీవించాలా ఎందుకంటే నువ్వు సువార్తకి పని చేయాలి యుద్ధం చేయటం నేర్చుకోవాలి నువ్వు యుద్ధం నేర్చుకోపోతే రేపు ఒక దిన దుష్ట శక్తులు అమౌంట్గా నీ మీదకి వస్తే నువ్వు యుద్ధం చేయకపోతే ఎక్కడ పరిగెడతావు ఎవడు నేర్పియండి ఇప్పుడే మనం నేర్చుకోవాలా అందుకే సేవలో నీకు శ్రమ ఉంటుంది భయంకరమైన శ్రమ అంతా ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే వాడు అన్ని రకాలుగా కూడా అటాక్ చేస్తాయి ఎందుకంటే వాళ్ళ రాజ్యం కూలిపోతుంది కాబట్టి వాళ్ళ అటాక్ చేస్తాడు శత్రుడు ఎవరి మీద అటాక్ చేస్తాడు మనం యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళ అటాక్ చేస్తే కానీ పక్క దేశంలో పోతాడా పోడు కాబట్టి ఎవరైతే ఆయన సేవలో సంపూర్ణంగా కొనసాగుతూ ముందు పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి భయంకరమైన శ్రమలు ఉంటాయి అయినా గానీ ప్రభు సహాయకుడు ఆ శ్రమలు అన్నింటిలోంచి ప్రభు విడుదల కల్పిస్తారు వాళ్ళకి ఆదరణ ఉంటుంది సమాధానం ఉంటుంది ఎంతో సంతోషంతో ప్రభు కొరకు శ్రమ అనిపిస్తూ ఉంటారు మతపరమైన జీవితము ఏమని కాబట్టి ఇవన్నీ మన సేవలో మనం పోతున్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఒకటి ఏంటంటే నీ నీకున్న ఆ కృపా వరాలని నువ్వు దాన్ని స్టిరబ్ చేయాలా ప్రజ్లింప చేయాలా ఇది పాయింట్ కాబట్టి అది నువ్వు చేస్తున్నావా లేకుంటే ఆ గిఫ్ట్ నీళ్ళను పెట్టుకుంటున్నావా ఇది మనం అర్థం చేసుకోవాలా శ్రమ పడాలా సువార్త పని చేయాలా తర్వాత నీ పరిచర్ అంతా సంపూర్ణంగా జరిగించాలా మనం జరిగించాలా నీ పరిచర్ జరిగించు నీకు దేవుడు ఒక పరిచయం ఇచ్చిను ఒక సేవ ఇచ్చిండు ఒక తలాంతులు ఇచ్చాడు దేవుడు ఏ తలాంతులు ఇచ్చాడో నువ్వు గుర్తించుకో ఆ తలాంతులు నువ్వు ఆయన మహిమ కొరకు నువ్వు వాడాలా చూడండి ఆయన చూడండి మహిమ కొరకు మనం వాడకపోతే నీ సువార్త సంపూర్ణ నీ సువార్థన ఉందా అంతే ఉందా నీ పరిచర్ మన పరిచర్య చెప్పలే కాబట్టి ప్రతి ఒక్కరికి దీవుక పరిచయ ఇచ్చాడు నీకు ఏ పరిచయ ఇచ్చాడు నువ్వు గుర్తుంచుకో నీ పిలుపు ఎలాంటిదో ను అనిల మధ్య సేవ చేస్తున్నావు క్రైస్తవులు సేవ చేస్తున్నావు ఎక్కడ సేవ చేస్తున్నావు పాస్టర్లకి శిష్యులు తయారు చేసే లేకుంటే స్వస్థతలు అద్భుతాలు చేసే సేవన రకరకమైన ఆ వరాలు ఉన్న చేసే సేవన ఏదేదో మనం అది గ్రహించకపోతే ఇంకా నేను అన్ని బాగానే ఉన్నా నేను సత్యంలో ఉన్నా వాక్యం చదువుతున్నా సేవ చేస్తున్నాను కొన్ని ఉంటే నువ్వు ఇంకా మోసంలోనే ఉన్నట్టు అంటే నీ గిఫ్ట్ని అది బయటికి రావట్లేదు అది నీలోనే పెట్టుకుని అది నీ లోపల అది ఉంది అది కూడా ఒక మోసమే చూడండి కాబట్టి నీ సువార్త పరిచర్య జరిగించాను నువ్వు దేవుని పిలుపులో ఉన్నావు ఎలాంటి ఉన్నావు ఎలాంటి పిలుపు చూడండి ఎలాంటి పిలుపు ఇక్కడి నుంచి వాక్యం ట్రాన్స్ఫార్మ్ అయితే ఉంటది ఇప్పటి నుంచి మనం ముందు చూసింది నీలో ఉన్న కృపావరాన్ని నువ్వు ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఉంది అక్కడ అట్లా అది అది నువ్వు చేస్తా నుంచి ఏం చేస్తాను అంటే నువ్వు ఎట్లా చేయాలనేది నీకు అలా అలాంటి కృపావరం నువ్వు ఎట్లా ప్రజ్వలింపజేయాలా నీలోన్న నీలోన్న వారాన్ని ఎట్లా ప్రజ్వలింపజేయాలంటే నిర్గామ కాండములో ఒక వాక్యం చూస్తున్నాం మనం నిర్గామ కాండము ముప్పై ఐదో అధ్యాయం ముప్పై ఒకటో ఏముందంటే యహోవా ఊరు కుమారుడును ఊరు మనమునైనా బెసయ్యలు పేరు పిలిచి విచిత్రమైన పనులను కల్పించటకును బంగారుతోని వెండితోని ఇత్తడితోను పని చేయటకును రత్నములను స్నానబెట్టకు పొదుటకును చెక్కుటకును తర్వాత విచిత్రమైన పనులన్నింటిని చేయటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్టు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు చూడండి కాబట్టి రత్నములు ఈ రాళ్ళు అంటే మనుషులకే సాదృషం వాటిని సానబట్టాలా నువ్వంత మంచి కార్యకారిగా తయారు కావాలా అంటే నీ సువార్తలో ఎన్నో వంకర రాళ్ళు ఉంటాయి ఇప్పుడు రాయి వంకరిగా ఉంటుంది రత్నాలు ఎటువంటి మీరు వజ్రాలు అవన్నీ ఒక షేప్ ఉండవయి కానీ వాటిని వజ్రాల్లాగా వాళ్ళు ఏం చేస్తారు తయారు చేస్తారు మంచిగా సానబట్టి ఒక షేప్ తీసుకొస్తారు అన్నట్టు అంటే వంకర దాన్ని నువ్వు సానబట్టి దాన్ని మంచి మంచి వజ్రంలాగా మంచి రాయిలాగా దానికి మంచి మెరుపు వచ్చేలాగా ఒక మంచి పాత్రలాగా నువ్వు దాన్ని తయారు చేయాలి అది అది నువ్వు పని నువ్వు తెలుసుకుంటే నువ్వు చేయగలవు చూడండి ఇందాక మనం చూసినాం కదా ధాన్యాల గ్రంథంలో ప్రజ్ఞ వివేకము గల జ్ఞానము కలిగినట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు అంటే ఇవన్నీ రావాలంటే దేవుని ఆత్మ అభిషేకం ఉండాలి ప్రతి పని చేయాలంటే ఆ నీకు ఒక అభిషేకం ఉండాలా ఏ పని చేసినా ఆయన అభిషేకమే ఉంటది చూడండి కాబట్టి జ్ఞాన వివేకము ఆత్మ వానితో నింపి ఉన్నాడు ఎందుకంటే దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు సేవ చేయలేవు చూడండి ఎందుకు చేయలేరు నేను చెప్తాను కొంచెం ముందుకు పోయినా చూడండి తర్వాత అతడు దాను గోత్రికుడును అహి అహిసామాకు కుమాడైన అహోలియాబాను ఇతరులను నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించెను కాబట్టి వాళ్ళే కాకుండా ఇతరులకు కూడా నేర్పాలంట వారికి బుద్ధి పుట్టిందంటే మేము నేర్చుకున్నాము కానీ ఇతరులు కూడా అది నే రత్నాలను సానబట్టేది రాళ్ళను కరిగించి వాటిని మంచి వజ్రాల్లాగా మార్చేది అంటే సరే సరే పనికిరాని దాన్ని మంచి పాత్రగా మంచి దానిలాగా నువ్వు చేసేది అది వాళ్ళే కాకుండా ఇతరులు కూడా చేయట బుద్ధి బుట్టించినట్ట నేర్పించాలి లేదా ఇప్పుడు నువ్వు ఒక పని నేర్చుకున్నావు అనుకో నీ సేవలు వాళ్ళు ఇతరులు నేర్పించాలి లేదా అవి నీళ్ళుంచి రావాలి వాళ్ళకి తెలుసుకుంటారు వాళ్ళు కాబట్టి పౌరులు తిమోతికి చెప్పింది అదే నా వలన తిమోతి సేవలో ఆయన హస్త నిక్షేపాలు అంటే ఆయన ప్రార్థన ద్వారా ఆయనతో పాటు ఉన్న చేతులు పెట్టి ప్రార్థన చేస్తే కృపా వరాలు కాబట్టి ఆ వరాన్ని నువ్వు ప్రజ్వలింపజే తిమోతి నా సమయం అయిపోయింది నా టైం అయిపోయింది అది నేను నీకు అనుగ్రహించబడింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా దాన్ని ప్రజ్వలింపజేయాలా ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనకు అది అది అది ఎవరు నీకు తెలుసు కాబట్టి అది ప్రభు నుంచే రావాలి కదా ఏదైనా ప్రభు నుంచి వస్తే కదా నాకు ప్రభు నుంచి వస్తేనే నా నుంచి ఇతరులకు పోవాలి అది విధానం అది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు తెలుసుకున్నారు తర్వాత ఇతరులు కూడా నేర్పాలంట వాళ్ళకి కాబట్టి ఈరోజు నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ప్రజల ఎట్లా ప్రజలింప ఆ కృపవరాన్ని చూడండి నిర్గమకాండము ముప్పై ఆరో అధ్యాయంలో చూడండి పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయుటకు చేయుటకై యుహోవ ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసిన అట్టి వెసయలను మొదలైన ప్రజ్ఞావంతులందరూ యహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేదురా నేను వీళ్ళిద్దరైనా వీళ్ళిద్దరైనా ఎంతో మందికి ఇస్తున్నాడు దేవుడు ఆ జ్ఞానం చూడండి ఆ అభిషేకము ఎంతో మందికి ఇస్తున్నాడు దేవుడు కాబట్టి ఒక్కరి నుంచి పోయిందా లేదా అందుకే మోస నుంచి ఒక పాలు ఆత్మ ఆ డెబ్బది మందికి వచ్చింది అంటే మోస నుంచి అది అది ట్రాన్స్ఫామ్ అది కృపావరము ఆ పౌల నుంచి తీమోతికి వచ్చింది పాత నిబంధన కాలంలో ఉంది ప్యాటర్న్ అది నువ్వు టెస్ట్మెంట్ కూడా మారదు అది అది స్పిరిచువల్గా ఉంది ఇది అది ఫిజికల్ గా ఉంది అది ఎట్లా మారిందనేది అనేది నువ్వు అర్థం చేసుకోవాలా వాళ్ళు ప్రవచించింది అక్కడ డెబ్బై మంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది అక్కడ అంటే ఆయన నిన్న నిరంతరం ఆయన వాక్యం ఎప్పుడు కూడా మారదు నువ్వు ఎట్లా అర్థం చేసుకునేది అది నువ్వు ఎట్లా నీకు వర్తిస్తుందో నువ్వు ఏ రీతి దాన్ని కొనసాగిస్తున్నది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన అంతా చూపడం జరిగింది అందరికి అందరికీ దేవుడు పిలిచింది కదా అందరూ పిలుపులో ఉన్న వాళ్ళే అయితే రెండవ వచనంలో లను అహోలియాబాను యహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెను ఆ పని చేయటకు ఎవరి హృదయమును వారిని రేపెను వారి అందరిని మోషే పిలిచాను ఇప్పుడు నువ్వు వింటున్న ఈ వాక్యము మనం ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం కదా అవన్నీ దేవుడు మళ్ళా రిపీట్ మన జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే మనం మర్చిపోతున్నాం కాబట్టి కాబట్టి నువ్వు మర్చిపోతున్నప్పుడు దేవుడు నీకు రిపీట్ గా మళ్ళా సెకండ్ టైం వచ్చి దేవుడు నీతో ఉంటాడు కాబట్టి అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఇది ఎప్పుడో నేను విన్నానని చెప్పేది కాదు కదా నేను చదివిన చెప్పి కాదు కదా మా చదివితే ఈరోజు నువ్వు పాటిస్తున్నావా కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఎవరి హృదయము ఆయన ప్రేరేపిస్తారు వాళ్ళందరినీ దేవుడు మోస పిలిచిండు దేవుడు ప్రేరేపించాలా నీ హృదయంలో ప్రేరేపణ రావాలా నీకు ఆశ ఉంటే దేవుడు నేను వాడుకుంటాడు నీకు ఆశ లేకపోతే ఆయన ఏం చేయలేడు నీకు సేవ చేయాలా అనేక ప్రాంతాల పోయి సువార్త చెప్పాలి కదా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించమని చెప్పిండు నమ్మిన వారు శిష్యులు చేయమండు ఎప్పుడు చేస్తే మేము మనం ఒక్క ఒక్క సేవకులైనా మనం తయారు చేసినామా మన కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ మనమే సేవకులుగా తయారైపోయినా ఇతరులు చేసినమా శిష్యులాగా తయారు చేసినామా పోని సర్వలోకానికంటే ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలా సర్వలోకం అంటే సృష్టి మొత్తం సువార్త చెప్పాలా అది నీ వల్ల అవుతుందా నువ్వు అక్కడ వల్ల అవుతుందా నువ్వు కాదు నీ వల్ల కానీ నువ్వు తయారు చేస్తే వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ నుంచి అది అది వ్యాపిస్తూనే ఉంటుంది అన్నట్టు అది ఎవరు కారణం కావాలా నువ్వునేం కారణం కావాలా ఆ రీతిగా దేవుడు అందరూ ఒకదాన్ని ప్రేరేపించాడు కానీ కొంతమంది ముందుకొచ్చి ఆ రీతిగా పోతున్నారు అయితే మన ఒక విషయం అర్థం చేసుకోవాలా దేవుడు అందరికి తలాంతులు ఇచ్చిండు కదా తలాంతులు గురించిన ఉపమానం మనకు తెలుసు ఆ తలాంతులు గురించిన ఉపమానంలో ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చి ఒక రెండు తలాంతి ఒకరు ఒక తలాంతిచ్చిండు కానీ ఐదు ఐదు చేసిన రెండు రెండు చేసిండు ఒక తలాంతి ఇచ్చిన వాళ్ళు ఏం చేసిండో భూమిలో పాధ యజమాని వచ్చిండు లెక్క అడిగిండు వాడు ఐదు చేసిన వాడు పది చేసిండు రెండు చేసిన వాడు నాలుగు చేసిండు ఒకటి చేసిన వాడు ఒకటికి రెండు చేయాలా కానీ చెయ్యలే ఈరోజు అలా అలాంటి సేవా జీవితంలో మనం ఉన్నావా నీకు ఇచ్చిన తలాంతులు రెట్టింపు చేసుకున్నావా వాటిని స్టిరప్ చేస్తున్నావా ప్రజ్వలింప చేస్తున్నావా లేకుంటే ఆ తలాంతు నీళ్ళని పెట్టుకుంటున్నావా ప్రభు ఏం చెప్పిండు లెక్క చూస్తే అని తిరిగి వచ్చినప్పుడు నీకు ఇచ్చిన తలాంత ఏం చేసిన ఇంతకాలం నీకు కృప వారాలు ఇచ్చిన స్వస్థత వరం ఇచ్చినా నీకు ఏ వరం ఇచ్చిననో నువ్వు ఇప్పుడు కూడా గ్రైండ్ కానీ గ్రహించాలా మనం ప్రార్థన పూర్వకంగా దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు లేదా నీ సేవలో నువ్వు పోతా ఉంటే నీకు ఎలాంటి గిఫ్ట్ ఉందో నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి నువ్వు గ్రహించగలవు ఫీల్డ్లోకి వెళ్తే లేకపోతే ఎంత ఉన్నా నీకు అర్థం కాదన్నట్టు అది బయటకు పోతేనే కనిపిస్తుంది బయటకు వస్తుంది అది అప్పుడు నీలోంచి బయటకు వస్తుంది అది ఎందుకంటే అది విధానం అది అద్భుతాలు అట్లా జరిగినాయి వాళ్ళు ప్రార్థనలు చేసి సేవకు వెళ్ళిపోయిన అప్పుడు అద్భుతాలు జరిగినాయి అక్కడ విశేషమైన కార్యాలు జరిగినాయి అప్పుడు స్వస్థతలు జరిగిన అప్పుడు తెలిసిపోయిన వీళ్ళకి స్వస్థత వరం ఉందని ఇవన్నీ ఎప్పుడు చేస్తే మనం కాబట్టి మనం వెళ్ళాలా ఆ ఉపమానంలో ప్రభు చెప్పిండు కదా ఆయన తిరిగి వస్తాడు మన లెక్క చెప్పి నీకు దేవుడు గిఫ్ట్స్ ఇచ్చిండు కదా తిరిగి లెక్క చెప్పాలా కాబట్టి మనము భయంతో సేవ చేయాలా మనం అందుకే ఒక విషయం అర్థం చేసుకోవాలా ఇది ఎప్పుడు ఈ వాక్యము నాకు తగులుతూ ఉంటుంది ఒక దశలో నన్ను రెచ్చగొడతూ ఉంటుంది వాక్యం ఏంటంటే ప్రతిదీ ప్రతి ఒక్కరిని వాక్యం రెచ్చగొడతాడు దేవుని ఆత్మ రెచ్చగొడతాడు మనకు దశలో నీకు రోషం పుట్టిస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ఆ రీతి గుండాల రోషం గల దేవుని బిడలం కదా మనం కాబట్టి లేవే కాండంలో మనం చూస్తే ప్రతి యాజకుడు ఏం చేసిన విషయం లేవే కాండము ఆరోగ్యం పైన వచ్చినంలో బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు నీ హృదయమే బలిపీఠం పాత నిబంధన కాలంలో బలిపీఠం ఉంది అది అది ఫిజికల్ ఎయర్ లో ఉంది కాబట్టి క్రత నియనికి వచ్చేవారికి నీ హృదయే బలిపీఠం నీ హృదయంలో ఎప్పుడు కూడా అగ్ని మండాలా దేవునికి అగ్ని అంటే నీ ఆసక్తి ఎప్పుడు మండుతూనే ఉండాలా నీ తీవ్రత అనేది ఎప్పుడు కూడా తగ్గిపోవద్దు అగ్ని తీవ్రత తగ్గొద్దు వాళ్ళు చేశారు గుండాన్ని ఏడంతలో వేసిందా లేదా అంటే అగ్ని ఆరిపోకుండా ఉన్న బాగు మామూలుగా ఉన్న దాన్ని ఏడంతలో ఎక్కువ చేసిండే వేడి చేసిండే వాళ్ళు ఎందుకు కాలి అంటే దాని అర్థం ఏంటి నీలో అగ్ని అది ఎక్కువ ఎక్కువ అది మండుతూనే ఉండాలంట ఇప్పుడు మన మనకి ఎట్లా ఉంటుంది అంటే ఒక దశలో చాలా మంది శివ మనం చూసినప్పుడు ఆ టైం కు అగ్ని అట్లా అట్లా మండుతుంది అని అనమాట వచ్చి ఎవడన్నా వచ్చి ఒక ఒక బొంగ నీళ్ళు పోసనుకో అగ్ని పోయి మండుతుంది బాగా గంభీరంగా పోయి మండుతున్నప్పుడు ఒక్కసారి ఒక ఒక బిందే నీళ్ళు పడితే ఏమైతుంది దాని మీద ఆరిపోతుంది పొగొచ్చేస్తుంది మొత్తం ఆరిపోతా ఉంటది తర్వాత అది మండాలంటే ఆరిపోయిన మండలని చాలా కష్టం కదా మండి దాన్ని కొంచెం మండించవచ్చు ఎందుకంటే అది మండుతుంది కాబట్టి కొంత పొల్లు కొన్ని కట్టెలు వేస్తే అది ఇంకొద్దిగా అది మంట తగ్గకుండా కొన్ని మండుతూనే ఉంటది అన్నట్టు ఉంటే అది కట్టె మంట పెట్టేసి గమనం వండుకో అది కట్టెలు అనని చెప్పి తర్వాత ఏమవుతుంది ఆరిపోతా ఉంటది అట్లా ఉండద్దు మనం నీ అగ్ని నీళ్ళు ఎప్పుడు కూడా మండుతున్నావు నీ హృదయంలో ఆసక్తి అట్ట మండాల అందుకే ఏసు ప్రభు నా తల్లి ఇంటిని ఇచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందంట అలాంటి తీవ్రమైన ఆసక్తి మనకు ఉండాలి చివరి కాలంలో దేవుని దేవుడిని నెక్కడుతో నీకు ఇచ్చిన తలాంతులు ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది భయంతో కాబట్టి బలిపేట మీద అగ్ని మండుచున్న అది ఆరిపోకూడదు ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేస్తారు కదా ప్రతి ఉదయం అంటే ఎప్పుడు కూడా యాజకుడు అది కట్టెలేసి దాన్ని మంటేస్తూనే ఉండాలి ఇప్పుడు నువ్వే యాజకుడు కాబట్టి ప్రతి దినీ హృదయమే బలిపేట మీద ఎప్పుడు మండుతో అది నీ బాధ్యత దాని మీద తర్వాత దహన బలి పశువులుంచి సమాధాన బలి పశువు కొవ్వుని దహించవాలంటే ఆత్మీయశలో మనం అర్థం చేసుకోవాలంటే ఆ కాలంలో ఆ రీతిగా బలి అర్పణలు ఇప్పుడు లేవు అవి ఏసుప్రవే మన కొరకు బలిగా అర్పించబడి ఆయనే దహించబడి ఇంపైనే సువాసన ఆయన అర్పించబడి అలాగనే మీరు కూడా అన్నాడు చెప్పాడు ఏపీ పత్రిక ఐదో అధ్యాయంలో రెండవ వచ్చినంలో కాబట్టి మీరు కూడా అట్టే ఉండాల కాబట్టి పదమూడవ వచ్చినంలో బలిపీఠ అగ్ని నిత్యము మండించిన అది అది ఆరిపోయిందంటే అది ఏదో పెద్ద అనార్థం జరుగుతుంది అని అర్థం అది ఆరిపోతే ఏమైతుంది అన్నీ వచ్చేస్తాయి అగ్ని ఎప్పుడైతే మండుతూ ఉంటుందో అప్పుడు దుష్ట శక్తులన్నీ పోతూ ఉంటాయి సైతాను మనం అడుగు చోట్ల సైతాన్ శక్తులు కూలిపోతాయి ఆ అగ్ని మనలోండి అది బయలు వెళ్ళినప్పుడు అవి వెళ్ళిపోతూ అవి మన మీద అటాక్ చేస్తూ అదే నువ్వు అంటే నీలో ఉన్న అగ్ని పోయి తగులుతుంది ఆ మంట తగిలినప్పుడు దానికి సురుగు పుట్టింది కాబట్టి నేను అటాక్ చేస్తూ ఉంటాడు అదే నీళ్ళు అగ్ని లేదనుకో ఏం లేదనుకో సైతాను కూడా ఏం చేయడు గమ్మున ఉంటాడు ఈ వల్ల మనకి ఎలాంటి హాని లేదు కాబట్టి ఈయన మనం ఏం చేయొద్దు ఈ పాటికి చేయడానికి అప్పుడు వాళ్ళు మతపరమైన జీవితము మాకు అంతా ఉంది చూడు వాళ్ళకి కష్టాలు పాలేయండి వాళ్ళకి అదుగు ఇట్టి వచ్చిందని చెప్తా ఉంటారు ఈ రీతిగా చెప్తుంటారు అన్నట్టు కానీ వాళ్ళకి జ్ఞానం లేదన్నట్టే కదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలట్ట కాబట్టి ఇంకొక విషయంలో మనం అర్థం చేసుకుంటే వరల్డ్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేవారికి దేశంలోకి రాసిన మొదటి పత్రిక ఐదవ పంతొమ్మిదో వచ్చినంలో ఆత్మను ఆర్పకుడి అని ఉంది అక్కడ అంటే ఆత్మను ఆర్పడు అంటే ఇది కూడా అగ్నికి సంబంధించింది కదా పరశుధాత్మ అగ్ని అభిషేకం అన్నప్పుడు అపోస్తులు పొందుకున్నారు కదా అగ్ని నాలుకలు వాళ్ళ మీద అగ్ని కనపడింది వాళ్ళ మీద కాబట్టి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేవారికి ఆత్మ అని చెప్తున్నారు అక్కడ అంటే పరశుధాత్మ అంటే దేవుడే కదా ఏసుప్రవణిలో ఉంటే నీళ్ళు ఎప్పుడు కూడా అగ్ని ఉంటుంది అన్న విషయం చెప్తా అది నువ్వు ఆర్పకూడదు తర్వాత ప్రవసించడం నిర్లక్ష్యం చేయద్దు అంటే నువ్వు వాకింగ్ చెప్పడం కూడా నిర్లక్ష్యం చేయ నీలో ఆత్మ ఉంటే నీళ్ళు తీవ్రత ఉంటుంది వాకింగ్ చెప్తావు ధైర్యం ఎక్కడికైనా పోతు దేనికి భయపడవు అంటే రోగం వచ్చినా ఏది వచ్చినా కూడా భయపడవు నీలో దేవుని అగ్ని అట్లా మండింప చేస్తానట్టు అదే అగ్ని లేదనుకో చల్లబడిపోతే ఏమైందంటే నీ సప్పబడిపోతావు నిరుత్సాహం పడిపోయి ఏం పోతు లేనట్టుగా ధీమాగు అది కూడా ఒక నిర్లక్ష్యమైన మోసకరమైన జీవితమే కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నప్పుడు ఆ రీతి ప్రవచిస్తే ఏం జరుగుతుంది నువ్వు ఆత్మన ఆర్పకుండా నువ్వు దేవుని ఆత్మతో నింపబడి వాక్యాన్ని ప్రకటిస్తే ఏం జరుగుతుంది అంటే రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో మా ద్వారా అన్నాడు అక్కడ అంటే ఆ కాలంలో అపోస్తులు ఇప్పుడు మా ద్వారా అనే బోధులు నా ద్వారా అని చెప్పాల ఎందుకంటే వాళ్ళు లేరు ఇప్పుడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం మనకు వర్తిస్తుంది కాబట్టి మా అనే బోధలో నా అని నా ద్వారా అన్నప్పుడు నీ ద్వారా ఏం చేస్తారంట ప్రతి స్థలమందు క్రీస్తుని కూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటే ఏసుప్రభు గుచ్చిన జ్ఞానము మనుషులకు లేదు కాబట్టి ఆ సువాసన కనబడలేదు ఎవరు కనబరచలేదు అంటే దేవుని సువాసన అనేది ఎట్లుంటుంది అంటే పరిమళ సువాసన ఆయన ఉన్న చోట పరిమలించిపోతూ ఉంటుంది ఎలాంటి ఎలాంటి పుష్పాలైనా ఎలాంటి ఫలాలైనా కానీ అవి వికసించిపోతాయి అన్నట్టు ఆయన అడుగుపెట్టే కాబట్టి అది చెప్తున్న అక్కడ పౌలు మా ద్వారా పత్తి స్థలంలు అంటే నువ్వు ఏ స్థలానికి పోయినా కాని అందుకు మనం పత్తి స్థలానికి మనం వెళ్ళాలా పపోస్తున్న పౌలు ఎంత గొప్ప సేవ చేసింది ఆయన కాబట్టి క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచాలంట ఆయన గురించి నువ్వు కనపరచాలా ఏ సుప్ర గురించి నువ్వు కాబట్టి కనపరిచి ఆయన ఏందో మేము ఎల్లప్పుడు విజయత్వంతో ఊరేగిచ్చిన దేవునికి స్తోత్రం అంటే ఎక్కడ గానీ వాళ్ళు విజయం పొంది సంతోషంతో దేవుడు వాళ్ళు నడిపించినారు ఆయన నామం కనపరచబడింది కాబట్టి ఆ రీతిగానే పదిహేను వచ్చిన రక్షింపబడే వారి పట్లనూ వారి పట్లనూ మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము నువ్వు ఒక సువాసనలాగా తయారు కావాలి ఎందుకంటే ఆయన పరిమళ సువాసన ఆయన తండ్రికి అర్పించబడిన ఆ పరిమళ సువాసన యేసు ద్వారా మనకొచ్చింది కాబట్టి నువ్వు కూడా పరిమళ సువాసననే దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము కాబట్టి ఆ పరిమళి దేవుడు నీకిచ్చిండు అదే ప్రజ్వలింపజేయాలి నువ్వు ఆ వెలుగు అది మనుషులకు చెప్పాలి మనం ఈ లోపంతా మరణపు వాసన గబ్బు వాసన పంది ఈ లోపల పంది ఏం చేస్తుంది బురదలో పోతే అది బురద సంగతి తెలియదు అది అది బయటకు వచ్చినాక తెలుస్తుంది బురదలో ఉన్నానని ఈ లోకము క్రైస్తవ మతపరమైన జీవితంలో మనుషులు పాపం అనే బురదలో వాళ్ళు కానీ వాళ్ళు ఆ ఉన్న సంగతి వాళ్ళు కాబట్టి అది అది మంచి సువాసనలాగా మారాలంటే మనం ఏం చేయాల పరిమిలించాలా చూడండి తర్వాత నశించే వారికి మరణపు వాసన గాను రక్షింపబడ్డ వారికి జీవార్ధమైన జీవపు వాసనగా ఉన్నామన్నట్టు అంటే ఎంతగా వాళ్ళు సేవ చేస్తున్న సంగతులు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకో కాబట్టి అందుకే కరోనా వచ్చిన పత్ పదిహేడు వచ్చినాలో కావున ఇటు సంగతులకు చాలిన వాడు ఎవడు దేవుడు ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాడు ఇలాంటి సంగతులకు ఎవరు జారిపోతారు నువ్వు జరిపోతావా నేను సరిపోతానా ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ప్రతి దేవుని వాక్యం ఎందుకోసండి ఒక ఈ వైరస్ ఎంత ఈ రోజు నువ్వు నేను పెట్టుకున్నా కృ ప్రజలించాలి అది స్టిరప్ చేయాలి ఇతర ఆధారాన్ని తీసుకొని రావాలా మేలు తీసుకొని రావాలా వాక్యాన్ని ముగిస్తాను మినిట్స్ లో చూడండి ఇటు సంగతులకు చాలా వాడు నేను చదువుకుంటే పోతాను టైం లేదు కాబట్టి ఇటు సంగతులకు చాలిన వాడు ఎవడు తిరు రెఫరెన్స్ రాసుకోవచ్చు చూడండి తర్వాత ఎట్టు ఈ లోకం చూడండి మేము దేవుని వాక్యము కలిపడి చెరిపడి అనేకులు అనేకుల వల్ల ఉండక అంటే వాక్యాన్ని చెరిపేసే ఈ లోక అబద్ధ వాక్యాలు వారి వల్ల ఉండక నిష్కాట్యముల గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తు దేవుని ఎదుట బోధిస్తున్నాము చూడండి కాబట్టి మనం బోధించాలా అనేకులకు బోధించాలా ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాల తర్వాత యజమానుడు మత్త వార్త ఇరవై నాలుగు అధ్యయ నలభై ఐదు వచ్చినంలో యజమానుడు తగిన తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు వారిపైన ఉంచిన నమ్మకమైన వారిని బుద్ధిమంతిన దాసుడెవరు దేవుడు తన ఇంటి మీద యజమానుడిగా దేవుడిని పెట్టాడు తన ఇంటి మీద ఎవరు అన్నం పెట్టాలి ఎవరు క్రైస్తవ సంఘాన్ని పోషించాలా నా గొర్రెల్లో క్షీణించిపోతున్నాయి అవి బక్క వాటికి ఆహారం లేదు జీవాహారం లేదు వాళ్ళు చూడండి ఎంత భయంకరమైన ఆహారంలో వాళ్ళు పొందుకోలేక ఏం చేస్తాను అవి క్షీణించి పోతాయి గొర్రెలు ఎవరు నమ్మకమైన బుద్ధివంతుడు అండి దేవుడికి వచ్చిని ఇస్తున్నాడు అక్కడ కాబట్టి ఈ రోజు నువ్వు నేను దేవుడు అంత మనతో మాట్లాడుతున్నాడు ఈ విషయం అతను ప్రవ్వా నేను పెడతా ప్రవ్వా అని మనం ముందుకు రావాలా చూడండి యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగో చేయించుంటా అతని కనుగొను ఆ దాసుడు ధన్యుడు ఆయన వచ్చేంత వరకు ఎవరైతే ఈ పనిలో నిమగ్నం అవుతారో వారే ఒకప్పుడు నేను గొప్ప సేవ చేసినా ఎన్నో ప్రాంతాలు తిరిగి సేవ చేసిన అంటే కాదు ఇప్పుడు చేస్తాను దేవుడు ఇదే అడుతుడు రే నీ గతం ఆయనకు అవసరం లేదు ఆయన వచ్చే వరకు ఏ దాసుడు పనిలో నిమగ్నం ఉంటాడో వాడికే బహుమానం ఉన్నాడు అలా ఇక్కడ యజమాని వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగూ చేయొచ్చునో ఎప్పుడు వస్తాడు ఏసు ప్రాభు ఆయన వచ్చేటప్పుడు ఎవరైతే అదే పనిలో ఉంటాడో వాడినే మెచ్చుకుంటాడంట దానికి ముందు ఆయన నువ్వు చేయలేదు నిన్ను మెచ్చుకోడు అంత ముందు ఎంత కష్టపడి సేవ చేసినా కానీ ఇప్పుడు చేస్తున్నావా చెప్పుకోడానికి బాగుంది కానీ ఇప్పుడు చేస్తున్నావా దేవుడు అదే నీ కృపావరాన్ని నువ్వు ప్రజ్వలింప చేయటం అంటే చూడండి ఒకరికొకరము ఉపచారం చేసుకోవాలి కదా అంటే ఒకరికొకరు సహకరించుకోవాలి ఉంది అక్కడ సహోదరు ప్రేమ కలిగి ఉండాలా మన ప్రభు నుండి కృపవరాలు చూడండి అపోస్తులకు వచ్చినాయి కదా వారి సేవలు అందరికి అలాగే మన ద్వారా అందరికీ రావాలా నీ ద్వారా అందరికీ రావాలి ఎట్లా ఏం చేయాలి అప్పుడు శిష్యులుగా తయారు సంఘానికి క్షేమ మధ్య రావాలా భూతల కందిస నీ సేవలో అట్లా నువ్వు తయారు కావాలా ఈ కృపవరాలు మన నుండి ఎలా వస్తరిస్తా చెప్పాలా ఎట్లా విస్తరిస్తాయి అంటే ఇక్కడ ఉంది పౌలు చెప్పినట్టు పొద్దున్న ఇందాక చెప్పిన వాక్యం ప్రకారంగా ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింపజేయడం నీకు నీకు ఆజ్ఞ జ్ఞాపకం చేస్తున్నా అంటే జ్ఞాపకం చేస్తున్న పనులు చూడండి ఒక విషయం అర్థం చేసుకొని వాక్యాన్ని ముగిస్తాను ఇది మీరు జాగ్రత్త అర్థం చేసుకోండి ఇది నా సేవలో జరిగింది ఒకదిక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఒకదిద్దరు దేవుని సేవకులు ఉన్నారు వాళ్ళు సేవకులు వాళ్ళ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి వాళ్ళకి కానీ పేరుకు సేవకులాగే ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లున్నారంటే చూడండి అపోస్తుల కార్యము పద్దెనిమిదో అధ్యాయం అంటే నాకు అనుకున్నా అంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఈ కాలంలో ఉంటారు అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాలో వాడైన అపోలో అని ఒక యూదుడు ఎప్పేసినకు వచ్చెను అతడు విద్వాంసులను లేఖనంలో ఎందుకు అంటే వాక్యంలో చాలా బలపడ్డ వ్యక్తి అపోలో అనేవాడు ఎప్పేసికొచ్చిండు ఆయన పట్టణానికి వచ్చిండు అయితే అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొందిన తన ఆత్మ ఎందు చూడండి వ్యూహోన్ భాప్సం మాత్రమే తెలుసుకునే వాడని నేను ఏసుని గుచ్చిన సంగతులు చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించను అంటే ఈయన యోహాను చేత మార్మును సంబంధించిన వాప్సం పొందుకున్నాడు కాబట్టి ఆశ ఉంది సేవ చేయాలని దేవుని మార్గం కానీ మార్గ విధానం తెలియదు ఈ రోజు సేవకుల్లో కూడా ఎంతో దేవుని సేవ చేస్తున్నారు కానీ విధానం తెలియదు కానీ ఎవరు చూపించాలా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి ఎట్లా ఉండాలి మన సేవ నీ నీ నీలో నుంచి ఇతరులు ఎట్లా ఇక్కడి నుంచే ఉంది నీ సేవ ఎట్లా తర్వాత ఏం జరిగింది పద్దెనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యం ఇరవై ఆరో ప్రిస్కల్లా అకులయ్య విని అతని చేర్చుకొని వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఆయన బోధించేటప్పుడు ఏదేదో వాక్యం చెప్తుంటే ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నారు కానీ ఆసక్తి ఉంది ఆయనకి సేవ చేయాలని ఆసక్తి ఉంటుంది చాలా మందికి కానీ విధానం తెలియదు అయితే అకుల ప్రిస్కల్ వాళ్ళు విని అతను ఏం చేస్తుండే ఇంటికి తీసుకొచ్చుకున్నారు అని మంచిగా ఆసక్తి వీడికి ఈ మంచిగా ట్రైన్ చేయాలనేసి అది మన గమనించాల మన సేవలో ఎవరికి ఆసక్తి వాళ్ళు మనం ప్రోత్సహించాలా అప్పుడు ఏం చేసిన దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషాదపరిచినట్ట అంటే కొంతవరకు చెప్పింది వాళ్ళు దేవుని మన ఎట్టుంటది ఎట్లా మనం బోధించాలని చెప్పి ఎవరు చెప్పిండో అక్కులో ప్లేస్కి ఇద్దరు చెప్పిండు ఎవరు చెప్పిండు అపోలో చెప్పిండు ఈ అపోలో ఎవరు ఓన్లీ బాప్సం పొందిన మార్మూల సంబంధించిన పొంది ఏదో సేవ చేసుకుంటూ ఉన్నాడు ఆయన తెలియదు విధానం కానీ ఆశ కొంది కాబట్టి దేవుడు వాళ్ళ ఇల్లు చూసి అతను చేర్చుకొని అతనికి మంచిగా వాక్యం పెట్టి వాక్యం చెప్పిండ్రు తర్వాత ఏం చేసిండు తర్వాత అతడు అక్కయ్య పోదాల్సినప్పుడు అతన్ని చేర్చుకొని వాళ్ళని సహోదరులకు ప్రోత్సాహపరచు ప్రోత్సహించడం అంటే అక్కడ పంపించిన అక్కడ శిష్యులకు పత్రిక రాసిండ్రు అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించే వారు చాలా సహాయం చేసిందంట తర్వాత ఏమైంది చూడండి తర్వాత ఏం జరిగింది చూడండి ఇది ఆశ్చర్యకరంగా వాక్యం చూడండి తర్వాత ఏం జరిగిందంటే అపోస్తుల కార్యంలో ఇరవై ఏడు వచ్చిన తర్వాత అతడు అకయ్యకు పోదాల్చినప్పుడు అతని చేర్చుకున్న వాళ్ళని సహోదరులను ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాసేరి అప్పుడు అతడు అతడు అక్కడికి కృపచేత విశ్వసించిన వారికి సహాయం తర్వాత ఏమైంది అక్కడ ఇరవై ఎనిమిదో కార్యం పద్దెనిమిదో అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చిన ఏసే లేఖనముల ద్వారా అతడు దృష్టాంత పరిచి యూదుల వాదమును బహిరంగగాను గట్టిగాను ఖండించుతూ వచ్చాను చూడండి ఎట్లా ట్రైన్ అయింది చూడండి అక్కుల ప్రెస్కి వెళ్ళ తీసుకుపోయి ఆయన ఎట్లా తయారు చేసిండ్రు ఈ రోజు నువ్వు ఏ దశలో ఉన్నావు మనం ఏ దశలో ఉన్నాం చెప్పండి అలాంటి వాళ్ళు మన తగిలితే వాళ్ళని ఎట్ట మనం ట్రైన్ చేస్తున్నావా ప్రోత్సహిస్తున్నామా ఎవరన్నా మంచిగా ప్రోత్సహించి మంచిగా వాక్యం చెప్తుంటే వాళ్ళు దూరం అయిపోతా ఉంటారు కదా నువ్వేంది నాకు చెప్పాడు కానీ ఈయన అట్లా చెప్పలే దేవుని ఆయన దేవుని తలంపు దేవుని హృదయం కలిగిన వాడు ఆయన ఆశ ఉంది కానీ ఆశాకాల పని తృప్తిపరిచే దేవుడు ఎట్లా నీ ద్వారా చూడండి తర్వాత ఏమైంది అక్కడ అప్పుడు నెక్స్ట్ లెవెల్ చేస్తుండడు ఫస్ట్ అకులో ప్రెస్కి వెళ్ళా వాళ్ళు వాకింగ్ చెప్పి బలపచ్చిండ్రు తర్వాత ఇంకొక శిష్యులు కొంతమంది ఇంకొక స్టెప్ తీసుకెళ్ళండి ఇప్పుడు మూడో స్టెప్ చూడండి మూడో మూడో తప్పుడు ఏం జరిగిందంటే పంతొమ్మిదో వచ్చిన అఫోలో పరిధిలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌరులు పై ప్రదేశంలో సంచరించి ఎప్పేసిన వచ్చి కొందరు శిష్యులు చూసినప్పుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా ఇది చివరి కాంక్లూడింగ్స్ అనమాట అంటే మొదట ఏమి చేసిన అంటే ఈయనకి సేవ చేసుకుంటూ ఈ రోజు గ్రామాల్లో కూడా అదే పరిస్థితి ఉంది కానీ వాళ్ళకి సత్యం తెలియదు ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు పెడుతున్నక్కడ నువ్వు వాళ్ళకి విషూ పరిచి వాళ్ళని ట్రైన్ చేయాలా వాళ్ళ బోధలో మార్పులు తీసుకొని రావాలా అదే కదా నీ పరిచర్య చూడండి తర్వాత ఏమైంది అప్పుడు ఇప్పుడు పౌల దగ్గరికి వస్తుండ్రుడు అకులా పిసుకెళ్ళాము ఒక దశకు నడిపించిండ్రు తర్వాత ఇప్పుడు ఈయన ఫినిషింగ్ టచ్ ఇస్తాను చూడండి అపోల్లో కొరిందులు ఉన్నప్పుడు అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యయంలో జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచర్యం చెప్పేసిన కొందరు వచ్చి అప్పుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుధాత్మను బంధితులని వారిని అడగగా అప్పుడు ఏమైంది అక్కడ వారు పరిశుధాత్మన్న సంగతే మేము వినలేదని చెప్పారు ఇలాంటి సేవకులు కూడా ఉంటారు పరిశుధాత్మ అంటే ఏంది బ్రదర్ అంటారు చాలా మంది నువ్వు పరిశుధాత్మ పొందుకునే బ్రెదర్ అంటే పరిశుధాత్మ లేకుండా మేము సేవ చేస్తామా చూడండి చేరుగుతుందా లేదా పరశుధాత్మ తెలియకునే సేవ చేస్తుందా లేదా మరి ఇక్కడ పరశుధాత్మ అవసరమా లేదా ఆటోమేటిక్ వస్తుందా అది నువ్వు ద నువ్వు ఆ వరం దేవుడికి అనుగ్రహించాలంటే అది లిటరల్గా జరిగేది అది కాబట్టి ఇక్కడ పరశుదాత్మ అభిషేకం అంటే తెలియదు వాళ్ళకి సేవ చేస్తారు ఆశ్చర్యం కదా ఈరోజు అట్లా ఉండే సేవకులు ఉన్నారా లేదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చూడండి తర్వాత వారు పరిశుధాపన సంగతి మేము వెళ్ళని చెప్పినప్పుడు ఏమిటప్పుడు అప్పుడు అతడు అలాగైతే మీరు దేని బట్టి బాప్సం పొంది ఏం చెప్తారు యోహోను బాప్సం బట్టి అన్నారు అప్పుడు పౌలు అంటాడు అందుకు పౌలు యోహోను తాను వచ్చు అని అనగా ఏసు విశ్వాసం ఉంచమని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయం బాప్సం పొందని చెప్పిండయ్యా అన్నప్పుడు వారు మాట విని రవ్వన యేసు నా బాప్తిసం పొందినంట బాప్తిసం మారింది బోధం మారింది తర్వాత బాప్తిసం తర్వాత అప్పుడు ఏం జరిగింది ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ వాక్యం అర్థం చేసుకోవాలి స్టిరప్ ఎట్ చేయాలనేది నేను ఎట్లా పోవాలా కృపావరాలు ఇతరులకు ట్రాన్స్ఫర్ కాల్ పౌల నుంచి తిమోత్తికి ఎట్లా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ అపోలు కూడా వచ్చింది ఇక్కడ తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించటకు మొదలుపెట్టి భాషల వరం పరిశుధాత్మ వచ్చింది తర్వాత పాషల వరం వచ్చింది తర్వాత ప్రవచన వరం కూడా వచ్చింది వాళ్ళకి ఈ నువ్వు చేయబడి ప్రార్థన చేస్తే వచ్చిందా లేదా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఇవన్నీ రావాలా లేదా ఎప్పుడొస్తూ తెలుసా నీలో ఉన్న ఒక కృప చేసినప్పుడే అది నువ్వు ప్రజ్వలింప చేసినప్పుడే అది ఇతర జీవితాలే యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ నీలో యాక్టివేట్ అవుతుంది తర్వాత నువ్వు ప్రార్థన చేసి నువ్వు సేవలో పోతా ఉంటే ఇవన్నీ ఇలాంటి సేవకులు ఎదురైనప్పుడు నువ్వేం చేస్తావంటే నీ కృపావరం వాళ్ళకి ట్రాన్స్ఫామ్ అయిపోయి అప్పుడు దీవనాత్మక నింపబడి అప్పుడు ప్రవచించారు వాళ్ళు అప్పుడు వాళ్ళ సేవ గంభీరంగా వెళ్ళిపోయింది అపోలో సేవ తర్వాత పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అక్కడ ఆయనతో పాటు పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మంది మధ్యలో ఉండి ఆ పౌలు అడుగుతున్నప్పుడు ఆయన అనవాలి కదా గర్వం కోపం రావాలా లేదా నువ్వేందు పన్నెండు మంది ఉన్నారు నా దగ్గర సేవకులు ఇంతకాల సేవ చేస్తావు నాకు చెప్తావు నిన్న కాక మొన్న వచ్చినారు అంటారు లేదా యువ సేవకులు కోపం వస్తా లేదా వినరు అన్నట్టు క్రైస్తవులు అన్నిలోనే వింటారు కానీ క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళ గర్వం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మాకు అంతా తెలుసు ఇలా గొప్ప జనం అట్లనే ఉంటారు కదా అందుకే వాళ్ళు దేవుడు వాళ్ళకి ఏం చూపించడు వాళ్ళు అట్లనే ఉండిపోతారు కానీ అట్లా ఉంటే మనకి ఇష్టమా అట్లా ఉంటే మనకి ఇష్టం లేదు కదా కాబట్టి ఇక్కడ చూస్తుండ్రు పైన తిమోతి రాసిన పత్రికలో పౌరులు కూడా అదే చెప్పిండు కదా నీ సేవలు అలా జరగలేదా జరగాల లేదా మన సేవలు అట్లా జరగాల లేదా కానీ ఈ రోజు ఆ రీతిగా లేదు సత్యాన్ని ఏమైంది అక్కడ ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఏం చేయాలి ఎప్పుడు మనం ప్రయాసపడాలా తర్వాత తిమోతికి రాసిన ఒకటో పత్రిక ఫస్ట్ తిమోతి నాలుగు పథకంలో ఉంది ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించాలా నువ్వు ఆజ్ఞాపించాలా నువ్వు ఈ సంగతులను ఆజ్ఞాపించి నువ్వు బోధించాలా ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని నువ్వు ప్రకటించాలా నీకుల సేవకులకి నువ్వు ప్రకటించాలంటే ఏం చేయాలి నువ్వు బయటకు రావాలా నువ్వు అనేక చోట్ల వెళ్లాలా సువార్త ప్రకటించాలా బోధించాలా తర్వాత ఏముంది అక్కడ ఈ వాక్యము నమ్మదగినది మొదటి తిమ్మతు రాసిన పత్రిక నాలుగు తొమ్మిది వచనంలో ఈ వాక్యము నమ్మదగినవి నువ్వు నమ్మితే నువ్వు నువ్వు విశ్వసిస్తే ఇది నీకు నీకు నీ జీవితంలో కార్యం జరుగుతుంది నువ్వు నమ్మకున్నది వదిలేస్తే నీ నీ గిఫ్ట్ అట్లనే ఉండిపోతుంది నీ నువ్వు అట్లనే ఉండిపోతావు కానీ పూర్ణ అధికారంలోకి యోగ్యమైనది తంపున అధికారంలో యోగ్యమైనది ఈ వాక్యం తర్వాత ఆ ఫస్ట్ త్రిమూతి నాలుగు పదిలో చూడండి మనుషులందరికీ రక్షకుడును మన మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడనైనా జీవం గల దేవుని ఎందు ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాము నువ్వు పాటుపడాలా విశ్వాసులందరికీ రక్షకుడైన ఏసు ఉన్న వాళ్ళందరూ హిందు నిమిత్తము ప్రయాసంతో మేము పోరాడుతున్నాం అంటే అందరూ ఈ సత్యంలోకి రావాలని వాళ్ళ మనం ప్రయాస పోరాటం చేయాలా పాటు పడాలా అంటే సేవా జీవితం అనేది ఏదో వర్షం చేసుకుని ఆరాధించుకోకపోయేది కాదు కఠినమైన ప్రాంతాలు ఏ స్ప్రో చెప్పాను లేదా కో తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్న గొర్రెల్లాగా నువ్వు తోడేళ్ల మధ్యకి ఎప్పుడైనా పోయినావా ఒక గొర్రె పిల్ల మధ్య పోతే ఏం జరుగుతుందో చెప్పండి కాబట్టి మన సేవ అట్లనే ఉంటుంది మీరు ఊహించుకోండి అది ఒక విధానం అంటే ఒక చిహ్న పరంగా తోడేళ్ళు ఎంత క్రూరమైన తోడేళ్ళు ఆ గొర్రె తినేస్తాయి కానీ వాళ్ళ మధ్య నేను పంపిస్తాను అంటే అంత ఈజీగా దేవుడు పంపిస్తాడా శత్రు బలం అంతటి మీకు అధికారం ఇచ్చని చెప్పినా లేదా కాబట్టి నువ్వు తోడేలు వాటి తోడేలైనా గానీ నువ్వు గొర్రె పిల్ల గానీ నువ్వు జయించగలవు దావిదు సింహము గొరెపెల్ల అనుకో సింహాన్ని చీల్చినా లేదా దావిదు గొర్రెలతో పోషింది కదా మనుషుల్ని గొర్రెపిల్ల అయితే సింహము సైతాను కాని దాని నోట్ల నుంచి చీల్చి గొర్రె పిల్లను బయట దావీదు కాబట్టి మనం అర్థం చేసుకో అక్కడ అర్థం చేసుకోవాలి నువ్వు పోరాడేది సింహంతో సైతాంతో గర్జించే సింహం వాళ్ళతో నువ్వు పోరాటం చేస్తావంటే మన నువ్వు గొర్రె పిల్లవే నువ్వు భయపడతావా అమ్మ నన్ను తినేస్తుందని నువ్వు దాన్ని సీల్ చేయాలా అంత పవర్ దేవుడు మనకి ఇచ్చాను కదా కానీ మనం యాక్టివేట్ చేసుకుంటలేము నీళ్ళు ఎంత పవర్ ఉందో నీకు తెలియదు చూడండి ఎంత శక్తి దేవుడు మనకి ఇచ్చాడు మన అందరికి ఇచ్చాడు ఒక్కరికని కాదు కానీ వాడుకునే వాడుకుంటున్న మిగతా పక్కన పడేస్తున్నారు కాబట్టి ఎప్పుడు తెలిసింది తెలుసు అది నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫీల్డ్లోకి వెళ్తావో సేవలు పరిచయలు పోతూ ఉంటాయి అనేక ప్రాంతాలకి అప్పుడు అది అయ్యి అప్పుడు నువ్వు నువ్వే అది ఇంతకాలం నేను ఇంత దేవుడు ఇంత శక్తి నాకు ఇచ్చినంత పవర్ దేవుడు నాకు ఇచ్చాడు ఇంత ఇన్ని కృప వరాలు దేవుడు నాకు ఇచ్చిండు కొన్ని వరాలు ఇచ్చాడు నాకు కానీ ఎప్పుడు కూడా దాన్ని స్టేరప్ చేయలేదే అప్పుడు నీకు అర్థమైతే అప్పుడు బాధపడితే లాభ పోతే కదా అట్లా కూడా చూడండి కాబట్టి ఈ వాక్యం ప్రభు మనకి ఎందుకు చెప్తున్నా మనం జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే ఎందుకంటే ఇది రెచ్చగొట్టాల మనుషులు ఎవరి మీద మనకు కోపం లేదు కదా అందరూ మన అందరు సహోదరుల ప్రేమ అందరూ ఇలాంటి పిలుపులో ఉన్న వాళ్ళే కాబట్టి నీ వరాలు నువ్వు ఎందుకు వృధా చేసుకుంటావు నీ తలాంతు నువ్వు వాడుకో తర్వాత చెప్తున్నక్కడ మొదటి తిమోతి రాసిన పత్రికలో నేను వచ్చేట వరకు చదువుట ఎందును హెచ్చరించట ఎందును బోధించేందుకు జాగ్రత్త నువ్వు చదవాలా హెచ్చరించాలా బోధించక జాగ్రత్త పడాలా కాదు బోధించే విధానం కూడా జాగ్రత్తగా బోధించాలా కాబట్టి తర్వాత ఏమిటాక నేను వచ్చేవరకు చదువు నువ్వు బోధించాలా జాగ్రత్తగా ఉండాలా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోండి చెప్పండి కాబట్టి చివరిగా నేను ఒక వాక్యాన్ని ముగించి చెప్పి నేను ముగిస్తా తర్వాత ఏంటంటే ఈ వాక్యము ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అన్నప్పుడు మొదటి తిమోత్ రాసిన పత్రిక నాలుగు పద్నాలుగులో ఇక్కడ ఏముందంటే ఆ ఈ వాక్యం అర్థం చేసుకో ఎట్లా పెద్దలు ఆ ఇక్కడ ఉంది చూడండి పెద్దలు పెద్దలు హస్త నిక్షేపం వలన ప్రవచన మూలంగా నీకు కలిగిన అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయొద్దంట అంటే నీలో ఎవరి నుంచి అయితే నీకు కృప వరాలు కలుగుతున్నాయో ఏ సేవకు నుంచి నీకు వస్తున్నాయో వాటిలో ఉన్న ప్రవచన వరాన్ని నువ్వేందని నిర్లక్ష్యం చేయొద్దంట ఇది ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పండి తిమోతి నిర్లక్ష్యం చేసిన్నా అపోలో నిర్లక్ష్యం చేసిందా అది ప్రజలింపు చేసుకున్నారు ఎట్లా అర్థం చేసుకున్నవా అంటే ఇది ఎట్లా రెండు మూడు విధాలుగా నేను చెప్తాను ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో ఏముందంటే ఇంకొక బైబుల్ ఏముందంటే పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు అంటే సేవకులు అంటే దైవజన్లు ఈ యొక్క సేవకు నీ తలమేద చేయబెట్టి ప్రార్థన చేస్తే అవి నీకు అయితే నీపై ఉంచిన ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించిందంట అంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రవక్తలు ప్రవక్తల స్పిరిట్ అనమాట ఆ దేవుని ఆత్మ అంటే అది అది భవిష్యత్తు సంబంధించిన ఆ వరాలవన్నీ అందుకే మనకి దేవుడు అవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు అది మనం నిర్లక్ష్యం చేయొద్దంట తర్వాత ఇంకొక బైబుల్ ఏముందంటే పెద్దలు నీ చేతులపై ఉంచిన ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించిందని నిర్లక్ష్యం చేద్దంది తర్వాత ఇంకొక చివరికి ఏముందంటే చూడండి పెద్దలు నీ మీద చేతురించినప్పుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్ష్యం చేయద్ద ఇది ఇంకా బాగుంది కదా ఈ బైబిల్లో కాబట్టి ఇక్కడ ఏముందంటే నీ మీద ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ అంటే ప్రవచనం ద్వారా అంటే వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దంట తర్వాత చివరిగా నీ మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగు పదిహేనులో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తము వీటిని మనస్కరింపము మనస్కరించము వీటి ఎందుకు సాధకము చేసుకునము చివరిగా కంక్లూడింగ్ వాక్యం ఇవన్నీ ఏం చేయాలంట నీలో వాటి అన్ని నువ్వు స్టేరప్ చేస్తే ఆ కృప వలని ప్రజ్లింపజేస్తే నీ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఆ రీతిగా నువ్వు చేవలతో చేస్తూ ఉంటే ఆ అభివృద్ధి అందరికి కనిపిస్తా అంట అట్లా ఉందా వాక్యం మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగు పదేళ్ళు వాక్యాన్ని ముగిస్తాను నేను నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలంట అంటే నువ్వు ఎంతగా ఆత్మలు ఇది నువ్వు అందరి తేటగా కనపడాలంట కాబట్టి వాటి నిమిత్తము వీటిని మనస్కరించాలంటే అంటే వీటన్నిటిని మనం ఏం చేయాలి మనసులో పెట్టుకోవాలా వాటిని పాటించాలా వీటి ఎంత సాధకం చేసుకుంటే నువ్వు వీటిలో సాధనం మంచిగా సాధనం చేయాలా తర్వాత ఏందో చివరిగా వాక్యం పదహారవచనంలో నిన్ను గుర్చియు ఇది చివరిగా జాగ్రత్తగా ఉంది నిన్ను గుర్చియు నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలా కాబట్టి నువ్వే బోధ చెప్తున్నావు నీ గురించి నువ్వు బోధ జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే వీటిలో నిలకడగా ఉండుము నువ్వు నిలకడగా ఉండాలి ఆయన తిరిగి వచ్చేంత వరకు ఇదే వాక్యం ఇదే సత్యంలో నువ్వు నిలకడగా ఉండాలా నువ్వు మార్పు చెందడానికి వీల్లేదు తర్వాత నీ విలాగు చేసి నువ్వు విలాగు చేసి నిన్నును నీ బోధలో ఉన్న వారందరిని రక్షించుకుందువు ఆమెజ నిన్ను రక్షించుకోవడం నీ బోధలో అందరిని రక్షించాధ్యత దేవుడు నీకు కొన్ని గోర్రెలు వాటిని నువ్వు సంరక్షించాల వాటిని కాపాడాలా ఆ పంటను కాపాడి ఒకనొక దినం ఇదిగో ప్రభావ ఈ ఆత్మని సన్నిధి తీసుకొచ్చిన ప్రభావ ను ఇచ్చిన వరాన్ని ను ఇచ్చిన తలాంతుని వాడుకున్న ఇదిగో ఇన్ని రెట్టింపు చేసిన ప్రభు అని యజమానికి నువ్వు తిరిగి అప్పచెప్ప ఆ దినం కోసం మనం ప్రయాసపడుతున్నాము ఆ దినం త్వరగా ఉంది ఆయన రాకడ కాబట్టి మనం ఈ సత్యం గ్రహించిన మనము నీలో ఉన్న కృపవరాలని నువ్వు ప్రజలింపజేసి నీకున్న గిఫ్ట్ నువ్వు వాటిని డిస్టర్బ్ చేయాలా అనేకులకి నీ అభివృద్ధి కనిపించాలా అనేకుల ఆత్మలు ఎదగాల అనేకులు ఈ సత్యం సత్యమైన వాక్యం స్వీకరిస్తారు మనుషులు అనేకలు ఇంతకాలం మేము అబద్ధ వాక్యాలు కాబట్టి అలాంటి సేవల ప్రభు మనల్ని నడిపించాలని చిన్నగా ప్రార్థన చేసి మనం ముగిచ్చేస్తాము స్తోత్రం ప్రవ్వ పరిశుద్ధుడ గొప్ప దేవ మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వశక్తి సంప్రదానికి వర్ణాలు ఈ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడిన ప్రవ్వ మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న ఎంతో వర్ణాలు నా దేవ నా ప్రవ్వ ఎన్నో వరాల ప్రభావ మీరు మాకు ఇచ్చినారు కానీ ఈ రోజు కూడా ప్రవ్వా కొన్ని మాత్రమే మాకు అర్థమయ్యి కానీ ఇంకా ఎన్నో ఎన్నోన్నీ మాకు తెలియదు ప్రవ్వా కానీ ఎప్పుడైతే ప్రభావ మేము ఆ ఫీల్డ్ లో పోతామో ప్రభావ సేవలో అవన్నీ ప్రవ యాక్టివేట్ అయితే ప్రవ్వా ఎందుకంటే అపోజితులకు అట్లనే జరిగినాయి ప్రవ్వ వాళ్ళకి పోతా ఉంటేనే అద్భుతాలు జరిగినాయి వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సూచకలు జరిగినాయి ప్రభావ వాక్యాన్ని విస్తరింపజేస్తున్నారు గొప్ప ఉద్యమం తీసుకొచ్చినారు ప్రభా ఆదిమ సంఘంలో అపుస్తులు అంటే గంభీరమైన సేవ చేస్తున్నారు భూ తల్ల చేస్తున్నారు సేవ ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన వారాలు అట్ట ప్రజ్వలింపజేస్తున్నారు డిస్టప్ చేస్తున్నారు ప్రభావ రీతిగా కానీ ఈ రోజు ఈ చివరి కాలం సంఘం అంతా ప్రవ ఈ రోజు ప్రభావ సప్పబడిపోయింది ప్రవ్వ కాబట్టి మేము ఆ రీతి అనేకులను ప్రా వెలిగించాలా అనేకులు ఆరిపోయిన జీవితాల ప్రావా అనేకుల అగ్ని ఆరిపోయింది కానీ మేము తిరిగి మళ్ళీ మండింపజేయాల ప్రావా ఉద్యమం తీసుకున్న మీ సువార్తను ధైర్యంగా మేము ప్రకటించాలా అలాంటి సేవా నడిపించండి మాకు ఇచ్చిన మీ మైమ కొరకు మేము వాడుకోవాలా వాటిని స్టేరప్ చేయాలా ప్రజ్వలింపజేయాలా అనేకులకు ప్రావ్వా అవి ప్రయోజనకరంగా సంఘక్షేమాభివృద్ధి కొరకు వాటి మేము వాడుకోలాగిన మీ కృప అందరికి అనుగ్రించండి మేము మా బోధలో అందరు మీరు రక్షించుకోవాలి అందరినీ ప్రవ్వ మీరు సంరక్షించాలా ఆ గొర్రెలన్నింటినీ మేము తిరిగి మీ సన్నిధిని నడిపించాలా ప్రవ్వ అలాంటి సేవా జీతులకి మమ్మల్ని అందరు ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ మీరు దీవించి ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప శాసనం పెట్టుకోండి వాళ్ళ సేవ పరిచర్ అంతట్లో ప్రవ్వ మీరే సహాయకులకు నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ప్రార్థిష్టం మీరు అక్కడ తొరగండి ప్రవ్వా ఓ దేవా మేము సిద్ధపడాల అనేకులను సిద్ధపరచాల ప్రవ్వా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ఆ ప్రయాణం కొరకు మేము సిద్ధపడాలనే సహాయపడండి ఆ రీతిగా ప్రవాణి ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆరగిన దయచేయండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేళ్లి ప్రవ్వా కలవరిశిలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ్వాటి సంపూమైన స్వచ్ఛత ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నాములు ప్రవ్వా మీరే హీలింగ్ దయచేసి ఈ ఆరదలు ఉన్న వాళ్ళని అందరూ ఆశ్రయించి బలపరిచిన వాళ్ళ హృదయాంశం మీరు తీర్చమని ప్రార్థమైన వాళ్ళ ఫలవత చేసి ఆ కురుపవరాలు ప్రవ వాటిని యాక్టివేట్ చేసుకునే అనేకులకు మేలుకరంగా ఉండాల అపోలో ఓ ప్రవ్వాత ఉన్నప్పుడు ప్రవ్వావులు ద్వారా ప్రభావ అతనికి అవి విస్తరింప చేసిన గొప్ప సేవ చేసిన అపోలో ఆ రీతిగా మా సేవలు కూడా ప్రవాల వాళ్ళు ఉన్నప్పుడు ప్రవ్వా ఆ కురుపవరాలు వాళ్ళకి యాక్టివేట్ కావాలి వాళ్ళు ఉజ్జీంప కావాల ప్రభావ గొప్ప ఉద్యమం తీసుకొని రావాలా మా సేవలో శిష్యులుగా తయారు చేయాల అలాంటి సేవా జీవితంలోకి నడిపించి మీరు ఆఖరు సిద్ధపరచుకోమని ఈ రాతి కలసంలో మాకు మంచి నిద్ర అనిపించి ఏకం లేచి శుతించి సహాయపడమని త్వరరాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన్న ప్రాతిష్టాంతండి ఆమెన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధాన నడిపింపు మనకు అందరికీ కేబిపిఎం గ్రూప్ ప్రదర్శిస్తున్న కుటుంబాలకు అందరికీ చంద్రశేఖరన్న కుటుంబాలకు తోడైనందుగా ఆమెన్